రృష్ణాయ oh, వాసువా నందనాయచ ందయగోపకరాయోవిందయ నమో నము శ్రుతిస్మృతిపురాణయం కరుణల నమాగవత్పాదం శంకర ఓం సహనాభవతు సహనో భునత్తు సహ వీర్యం కరవావై తేజస్వినధీతమస్ మావిషావై తపోభిషీణ పాపా శాంతీత రాముక్షూన్నాపేక్ష ఆత్మోధో విధీయే అకలుషం జీవం నాభ్యాసద్ నిర్మలం కృ స్ే జలం కథకరిణువత్ ఉపాదిలాధారే జగంతి పరమేశ్వరీ సర్గస్థితి వారిణి సృష్టికర్త ఉన్నాడు అని అర్థమవుతుంది అతడే భగవంతుడు ఈ సృష్టికర్త నుంచి లోకాలన్నీ వచ్చి ఉండాలి పరమేశ్వరాత్ సృష్టి ఇది కనుక ఆ భగవంతుడి నుంచి ఈ సృష్టి జరిగింది అంటే లోకాలన్నిటికీ తాని ఆధారం ఎందుకంటే సమస్తమైనటువంటి లోకాలు ఆయన నుండి ఆవిర్భవించాయి కనుక ఆయనే వాటన్నిటికి కూడాను ఆధారమై ఉన్నాడు అని అర్థం కనుక ఈశ్వర సర్వస్వ కారణత్వాత్ ఇది కాబట్టి సమస్తానికి కారణమైనటువంటి వాడు ఈశ్వరుడు అనేటువంటి విషయం మనకు స్పష్టంగా అర్థమైంది కాకపోతే ఈ సృష్టి ఎప్పుడు జరిగింది అనేది ప్రధానం కాదు ఎందుకనంటే సృష్టి ఎప్పుడు జరుగుతూనే ఉంది ప్రవాహ నిత్యత్వం ఎప్పుడు జరుగుతూనే ఉంది ఏదో ఒక్కసారి మనం చపాతి తయారు చేసినట్టుగా సృష్టిని తయారు చేసి చపాతిని తయారు చేయడం సృష్టి అయితే అది ఉన్నది అని చూస్తూ ఉండడం స్థితి తినేసిన తర్వాత లయం కాదు సృష్టి అనేటువంటిది ప్రవాహ నిత్యత్వం ఇప్పుడు ఉదాహరణకు ఒక విత్తనం నుండి చెట్టు వచ్చింది కాబట్టి విత్తనం నుండి అంకురం వచ్చి వృక్షం వచ్చినప్పుడు దాని సృష్టిని మనం చూస్తున్నాం వృక్షం వచ్చింది అలా రావడం అనేటువంటిది సృష్టి అలా వచ్చినటువంటి వృక్షం ఉంది కనిపిస్తూ ఇది స్థితి ఇలా కనిపిస్తూ ఉండేటువంటిది ఒకనాడు నశించిపోద్ది అది లయం ఇంతే సృష్టి లయాలంటే కథం బుద్భుదాని వారిని ఇది మనం చూసింది శ్లోక కాబట్టి అఖిలాధారి సమస్తమైనటువంటి ఈ లోకాలన్నిటికి కూడాను అఖిల ఆధారి పరమేశ్వరే అఖిలాధారే అఖిల ఉపాదానే పరమేశ్వరే జగంతి లో సృష్టి స్థితి లయాన్యాంతి కాబట్టి ఎవరైతే ఈ సమస్తమైనటువంటి సృష్టికి అన్ని లోకాలకి ఆధారంగా ఉన్నాడో అఖిలాధారి ఉపాదానమై ఉన్నాడో సర్వ సమస్తానికి అంటే సమస్తానికి తానే ఆధారం తానే ఉపాదానం అటువంటి పరమేశ్వరే జగంతి సృష్టి స్థితి లయాన్ని యాంతి కాబట్టి అటువంటి పరమేశ్వరుని ఎందు జరుగుతూ ఉన్నాయి ఈ సృష్టి స్థితి లయాలు ఈ ప్రవాహ నిత్యత్వం కథం బుద్భుదానీవ వారిణి కాబట్టి నీళ్లలో ఏ విధంగా అయితే బుడగలు వస్తూ ఉన్నాయో నీళ్ళల్లో ఏ విధంగా అయితే తరంగాలు వస్తూ ఉన్నాయో అలలు కదిలి నీళ్ళల్లోనే పుట్టి నీళ్ళల్లోనే కనపడుతూ నీళ్లలోనే లయించిపోతూ ఉన్నావు అట్లాగే పరమేశ్వరి జగంతి సృష్టి స్థితి లయాన్ యాంతి ఇక్కడ సృష్టిలో మళ్ళీ సృష్టి చూస్త చూస్తూ ఉంటాం అందుకని ప్రవాహ నిత్యత్వం అంటున్నాను నెక్స్ట్ దాని కనెక్షన్ ఎప్పుడు ఒక స్వామీజీ విత్తనం దాని నుంచి అంకురం వచ్చింది వృక్షం వచ్చింది ఓకే కాబట్టి చెట్టు వచ్చింది అంటున్నాం కాదు తరువాత అందులో అంతకుముందు లేనిటువంటి శాఖలన్నీ వస్తుంటాయి శాఖోపశాఖలుగా వస్తూ ఉంటాయి అలా వచ్చిన తర్వాత ఆ శాఖల్లో నుంచి పత్రాలు వస్తూ ఉంటాయి అంతకుముందు లేవు కాబట్టి ఎప్పుడైతే మనకు ఒక మొక్క కనపడుతూ ఉందో లేదా వృక్షంగా వస్తూ ఉందో అప్పుడు లేనివి ఈ కొమ్మలు వస్తూ ఉంటే కొమ్మల్లో నుంచి ఆకులు వస్తూ ఉంటాయి కాబట్టి మళ్ళీ చెట్టు పుట్టడం సృష్టి అయితే వాటిలో నుంచి ఆకు పుట్టింది చూచారా మళ్ళీ అది సృష్టి అలా ఉన్నటువంటి ఆకు కనపడుతూ ఉంది స్థితి రేపు ఆకు రాలేటువంటి కాలం వచ్చినప్పుడు లయించిపోతుంది మళ్ళీ అది రాలిపోతుంది అది లైవ్ అప్పుడు మళ్ళీ ఒక పువ్వు పుట్టింది అనుకోండి మళ్ళీ అది సృష్టి పువ్వు సృష్టి అంటే వృక్షం ఒక సృష్టి సృష్టిలో మళ్ళీ సృష్టి ఇది ప్రవాహ నిత్యత్వం ఇదిలా జరుగుతూ ఉంటుంది కనుక ఆ పువ్వు వచ్చినప్పుడు ఒక దశలో పూల రేఖలు రాలిపోతాయి ఎందుకని లోపల కాయ పెరుగుతూ ఉంటుంది కనుక అప్పుడు కాయ బుట్టింది అంటాం పువ్వులేవి నశించిపోయినాయి అంతకుముందు పుట్టాయి కాబట్టి పువ్వు పుట్టింది పువ్వు ఉంది పువ్వు నశించింది పువ్వుకు సంబంధించినటువంటి సృష్టి స్థితులు ఇప్పుడు కాయబొట్టింది మళ్ళీ అది పెరుగుతూ ఉంది అది పండుగ మారుతుంది ఒక దశలో అది ఊడికి రారిపోతుంది అప్పుడు మళ్ళీ అది లయం ఇది ప్రవాహ నిత్యత్వం అంటే అంటే సృష్టిలో మళ్ళీ సృష్టి మళ్ళీ సృష్టి మళ్ళీ సృష్టి క్రియేషన్ ఇన్ క్రియేషన్ క్రియేషన్ ఇన్ క్రియేషన్ ఇలా జరుగుతూ ఉంటుంది ఇట్స్ ఏ కంటిన్యూవస్ ప్రాసెస్ క్రియేషన్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ ఇది నిరంతరం కూడా సాగుతూనే ఉంది గనక దీనిని ప్రవాహ నిత్యత్వం కంటిన్యూస్గా ఉంది కనుక ప్రవాహ నిత్యత్వం అన్నాం సృష్టిలో చూడండి ఏది వచ్చిన ఏది ఉన్నా ఏది లయించిన అది సృష్టిలోనే జరగాలి ఎందుకని అన్నీ సృష్టింపబడ్డవే ఇప్పుడు నేను మీరు ఈ ప్రపంచం అందరూ సృష్టింపబడ్డ వాళ్ళమే కదా విఆర్ క్రియేటెడ్ సృష్టింపబడ్డా ఏదైనా చూడండి ఈ ప్రపంచంలో సృష్టింపబడింది ఈ సృతి మందిరం సృష్టింపబడింది ఎందుకని మనం ఆశ్రమం పెట్టినప్పుడు ఇది లేదు మధ్యలో వచ్చేది మనం సృష్టించమే ఇది ఉంది మనం ఉన్నాం రేపు ఇది కూడా లేకుండా పోతుంది కనుక ఏవైనా ఈ సృష్టిలో మీకు ఏవైతే కనిపిస్తున్నావో ఇవన్నీ సృష్టింపబడినవే కదా అలాంటప్పుడు ఏదైనా సృష్టింపబడనిది ఏదైనా ఉంది అమ్మఒే చెప్పండి నాకు స్వామీజీ అది సృష్టింపబడలేదు దట్ ఈజ్ నాట్ క్రియేటెడ్ అది సృష్టింపబడలేదు ఏది ఎగ్జాక్ట్లీ ఆత్మ ఆత్మా ఈజ్ నెవర్ క్రియేటెడ్ ఓకే ఆత్మ సృష్టింపబడలేదు ఆత్మే బ్రహ్మం ఐఎమ్ ఆత్మా బ్రహ్మ అదే సద్వస్తు అదే సత్ దాని నుండి సృష్టి వచ్చింది సృష్టి రాకముందు ఈ సద్వస్తువు ఉంది సృష్టి ఉన్నప్పుడు కూడా సద్వస్తు ఉంది సృష్టి లయించిపోయినా సద్వస్తువు ఉంటుంది కడ కెరటం లేచినప్పుడు సముద్రం ఉంది కిరటం కనిపించేటప్పుడు సముద్రం ఉంది కిరటం విలీనమైనప్పుడు కూడా సముద్రం ఉంది కాబట్టి ఏదైతే సద్వస్తు ఉందో సత్ ఎగ్జిస్టెన్స్ ప్యూర్ ఎగ్జిస్టెన్స్ అది ఉంది ఎప్పుడు ఎప్పుడు ఉంది ఎక్కడా ఎక్కడా ఉంది ఈ నశించిపోయేవి ఏవైతే ఉన్నవని నువ్వు చెప్తున్నావు అవి ఉన్నప్పుడు కూడా అదే ఉంది ఇప్పుడు ఏదైనా కుండ ఉంది నాకు ఎగ్జాంపుల్ అదే కదా ఘటహ అస్థి చూచార అస్థి గట పుష్పం అస్థి మీరు ఎక్కడైనా చూడండి ఏది మీరు అది ఉన్నది అని చెప్పారంటే దాంట్లో మీకు ఆత్మ కనపడతా ఉంటుంది ఎందుకంటే అఖిలాధారే అఖిలాధారే కుండ ఉంది కుండ కుండ ఉంది అంటున్న చూడు ఆ ఉంది ఏదో అది ఆత్మ ఏది ఉండడం వల్ల కుండ కుండగా ఉందాం అది కాబట్టి అస్థి ఘటహ అస్థి ఘటమని కనపడుతుంది రేపు ఉండదు కానీ అస్థి ఉంటుంది ఎట్లా ఉంటుంది మృతికేత్య అసత్యం మట్టిగా ఉంటుంది ఆ తర్వాత పార్టికల్స్గా ఉంటాయి తర్వాత ఎనర్జీగా ఉంటుంది పోతుందిగా ఎంతవరకు అయినా సరే కానీ అస్తి అనేది మాత్రం ఎప్పుడూ ఉంటుంది అస్థి ఖచ్చిత అపార శక్తి అనంత శక్తి కాబట్టి అస్థి ఖచ్చిత అనేది ఒకటి ఉంది అది ఆత్మ అది సద్వస్తు అది మార్పు ఇవన్నిటికీ అది ఆధారమైంది ఇవి ఉన్నవి అది ఉన్నది కనుక ఇవి లేకుండా పోతాయి అది ఉంటుంది ఇవన్నీ మార్పు చెందుతూ ఉంటాయి అది మార్పు ఓకే అఖిలాధారి కాబట్టి ఏవేవి ఇక్కడ ఉన్నవో వాటన్నిటికీ అదే ఆధారం గనక అఖిలాధారే ఏవేవి మార్పు చెందుతూ ఉన్నవో వాటన్నిటికీ ఆధారం గనక అఖిలాధారే ఏవేవైతే విలీనం అయిపోతున్నావో వీటన్నిటికి కూడా ఆధారమైంది గనక అఖిలాధారే దాని నుండే ఇవి వచ్చాయి గనక కాబట్టి దాని నుండే వచ్చినప్పుడు ఇవి కార్యరూపంలో ఉన్నాయి గనక అది కారణం ఇప్పుడు ఉపాదానం ఏమిటి అని అడిగినప్పుడు అదే కారణం ఉపాధాన కారణం అదే అవి ఉండాలి అంతేనా మట్టి పాత్రలని కనిపించేటప్పుడు మట్టి పాత్రల కార్యరూపంలో ఉన్నాయి గనక ఈ కార్యరూపంలో ఉండేటువంటి మట్టి పాత్రలకు ఆధారంగా ఉండేటువంటిది మట్టి అని నువ్వు చెప్తున్నావు అది ఉపాదానం మట్టి ఉపాదానం కొండకి కుడలో ఉండదంతా కూడా మట్టి కాబట్టి బ్రహ్మం ఏదో సద్వస్తు అది దీనికి ఆధారం అయితే ఉపాదానం కారణం అదే అని అంగీకరించాలి ఓకే ఇక్కడ జాగ్రత్తగా వినాలి అది ఉపాదానం కారణం అవునా బ్రహ్మం ఉపాదానం ఇప్పుడు బ్రహ్మం ఏంటో చెప్పాలి బ్రహ్మ ఉపదన కారణం బ్రహ్మం ఏమిటి అన్నామనుకో స్వామిజీ తదే శాభ్యుక్త తదే శాభ్యుక్త బోలో దట్ ఈస్ బ్రహ్మన్ బ్రహ్మవిధాపునతి పరం తదేషాభ్యుక్త సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఇది క్లియర్ సత్యం జ్ఞానం అనంతం ఇది స్వరూపం జాగ్రత్తగా వినండి ఇది స్వరూప లక్షణం ఏ లక్షణం ఇది స్వరూప లక్షణం ఈ బ్రహ్మం ఈ సృష్టికి ఆధారం ఏ కారణం ఉపాదాన కారణం అంటే ఇది ఎప్పుడైతే ఉపాదానం అయిందో జగత్తుకి జగత్తు మనకు కనిపిస్తూ ఉంది ఈ జగత్తుకి బ్రహ్మం ఉపాదానం గనక అయితే బ్రహ్మము జగత్తుగా మారింది అని అర్థం పరిణామం చెందింది అని అర్థం చాలా జాగ్రత్తగా వినాల మీరు బాగా విద్వత్తు కలిగిన వాళ్ళు వైయాకరణులు గొప్ప వ్యాకరణం తెలిసినటువంటి వాళ్ళు గొప్ప విద్వాంసులు గొప్ప గొప్ప సాధువులు అద్వైతం నుండి దూరం వాటిల్లో కొన్ని మెయిన్ పాయింట్స్లో ఇది వన్ ఆఫ్ ది మెయిన్ పాయింట్స్ ఇది అర్థం కాకపోతే ఆ తర్వాత ఆయన ల్యాండ్ అయ్యేది ద్వైతంలోనే ఎక్కడగా ఆయన విభేదించేది అద్వైతంతోనే ఇక్కడే ఉంది విషయమంతా చాలా జాగ్రత్తగా వినండి కాబట్టి బ్రహ్మము జగత్తుగా పరిణామం చెందితే ఎందుకంటే ఉపాదానము అన్నప్పుడు ఉపాదానం రెండు విధాలుగా ఉంటుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ నిమిత్త కారణం ఒకటే అది మీకు తెలుసు ఉపాదానం రెండు విధాలుగా ఉంటుంది ఏమిటో తెలుసా పరిణామి ఉపాదానం వివర్త ఉపాదానం పరిణామి ఉపాదానం వివర్త ఉపాదానం పరిణామి ఉపాదానం ఏమిటండి అని అంటే ఏ వస్తువు నుంచి అయితే ఇది వచ్చిందో ఇది రావడానికి ఏదైతే కారణమైందో ఆ ఉపాదాన కారణం మార్పు చెందుతూ ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి పెరుగు వచ్చింది యోగాడ్ ఇది ఎక్కడిది మనకు పాలన నుండి వచ్చింది స్వామీజీ కాబట్టి పెరుగులో ఉన్న పదార్థం ఏదో అది పాలే క్షీరం కన్నా అన్యమైంది కాదు కాకపోతే క్షీరం లేదు క్షీరం లేదు ఎందుకని పెరుగు తయారైపోయింది కనుక దది ది ఉంది క్షీరం లేదు దదిలో ఉన్న ఎసెన్స్ క్షీరమే కావచ్చు దట్ ఇస్ డిఫరెంట్ థింగ్ కానీ క్షీరంతో నువ్వు కాఫీ చేసుకోగలవు టీ పెట్టుకోగలవే కానీ దదితో పెట్టుకోలేవు సార్ ఓకే కాబట్టి పెరుగు అయిపోయిన తరువాత ఇంకా పాలు లేదు ఇది పరిణామి కనుక పెరుగుకి ఉపాదానం పాలే కానీ పాలు పరిణామం చెందింది మార్పు చెందింది మోడిఫై అయింది ఇప్పుడు ఇది పెరుగుగా మారింది కనుక ఇక పాలు లేదు అని అర్థం క్షీరం లేదు బ్రహ్మం గనక ఉపాదాన కారణం ఇట్లా గనక అయితే పరిణామి ఉపాదానం అయితే ఆ బ్రహ్మమే జగత్తుగా మారిపోయాడు గనక ఇంకా బ్రహ్మము లేడు నువ్వు ధ్యానించడానికి నువ్వు ఇక్కడ కూర్చొని శ్రవణ మన నిధి ధ్యాసల ద్వారా శృతి మందిరంలో తెలుసుకోవడానికి బ్రహ్మమే లేడు నిర్ణయం చేసేస్తావా డూ ఇట్ కన్ఫర్మ్ చేసేస్తావా బ్రహ్మమే లేడని నాస్తిక సంఘం పెడదామా పెట్టచ్చు నాకేం అబ్జెక్షన్ ఉంది కాకపోతే ఒక్కటి బాధ ఇంత ఆలోచించి నాస్తిక సంఘంలో పెట్టాలనుకుంటున్నావు దేవుడే లేడు నాస్తి అని కానీ ఒక్కడే తెలుస్తుంది నీతి గోచరిస్తూ ఉంది అట్ ద సేమ్ టైం ఆర్డరు ప్రపంచంలో తెలుస్తుంది నీళ్లు వేడి కావడం లేదు నిప్పు చల్లగా ఉండడం లేదు తిరుగుతూ ఉన్నటువంటి భూకండ భూగోళం ఆగడం లేదు కదిరికలేనిటువంటి సూర్యుడు కాళ్ళు కదిలించడం లేదు ముందుకి ఇదంతా ఒక ఆర్డర్ కనపడతా నియతి నియతి ఎక్కడైతే ఉందో అక్కడ నియంత ఉండాలి నియంత లేకుండా నియతి ఉండేందుకు అవకాశం లేదు ఒక ఆర్డర్ ఎప్పుడైతే కనపడతా ఉందో ఆ డైడ్ బై హూమ్ నిమిత్త కారణం కాబట్టి లేడు అని చెప్పడానికి అవకాశం లేదు కారణం ఉండి తీరాలి అది ఏ కారణము అన్నప్పుడు ఉపాదానం అయ్యేందుకు అవకాశం లేదు సార్ ఎందుకని ఇంకా ఆర్డర్ కనపడతా ఉంది అదే గనక ఇదిగా మారిపోయి ఉంటే ఇంకా ఏదైనా జరగచ్చు అండర్స్టాండ్ వర్షం పడిందంటే వేడివేడిగా పడవచ్చు పైనుంచి ఆ తర్వాత ఎంతమంది ఉంటారు అనేది వేరే విషయం నిప్పులు కూడా పడవచ్చు పైనుంచి పడవు ఎప్పుడు ఒకే విధంగా ఉంది ఎందుకని నియతి ఉంది గనక నియతి ఉంది గనక కాబట్టి ఆ కారణం ఉపాదానం లేకుండా వస్తువు వచ్చేందుకు అవకాశం లేదు సృష్టి జరిగింది అని అన్నప్పుడే ఉపాదానం ఉందని అర్థం ఆ ఉపాదానం రెండు గనక అది ఉపా అది పరిణామి ఉపాదానమా వివర్త ఉపాదానమా అనే ప్రశ్న పడ్డప్పుడు పరిణామి ఉపాధానం అవకాశం లేనే లేదు గనక నెక్స్ట్ వివర్త ఉపాధానం ఎందుకంటే అయ్యా బుద్భుదాని ఇవ వారిణి కథం బుద్భుదాని ఇవ కాబట్టి వారిని నీళ్ళల్లో ఎట్లాగైతే బుద్భుదములు బుడగలు లేచాయో ఆ విధంగా అన్నప్పుడు అలా మార్పు చెందినట్టుగా కనపడతా ఉంది కానీ అలా మార్పు కాదది అని చెప్పడం కోసం వివర్త ప్లీజ్ వివర్త ఉపాధాన వెరీ వెరీ ఇంపార్టెంట్ మీకు వెంటనే క్లారిఫై అయ్యింది అని నేను అనుకోవడంలే శ్లోకాలు ఉండే ఈరోజు క్లారిఫై అవుతుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ కమా నెక్స్ట్ తొమ్మిదో శ్లోకం కనెక్షన్ సచిదాత్మన్యన సూతే నిత్యే విష్ణువు విధ సర్వాదివత్ హాటకే కటకాదివత్ ఇంపాజ్ సచ్చిదాత్మన్యనుూ విష్ణు ప్రకల్పితా సో వివర్త ఉపాదానం పరమేశ్వరుడు వివర్త ఉపాధానం వివర్త అంటే కూడాను వివర్తము అంటే ఏంటి చెప్పండి స్వరూప అపరిత్యాగేన రూపాంతరాపత్తి అచ్చా కాబట్టి వివర్తము అంటేనే స్వరూప తన స్వరూపం ఏదైతే ఉందో అపరిత్యాగేన పరిత్యాగానే కాదు అపరిత్యాగేన అంటే స్వరూపాన్ని విడిచిపెట్టకుండా త్యజించకుండా అపరిత్యాగేనా స్వరూప అపరిత్యాగేన తన స్వరూపాన్ని తాను వదలకుండా రూపాంతరాపత్తి మరొక రూపాన్ని పొందడం తన స్వరూపాన్ని వదిలిపెట్టకుండా మరొక రూపాన్ని పొందడం క్లియర్ ఏదన్నా ఎగ్జాంపుల్ చెప్పండి అబ్బా అది రెడీగా ఉంటుంది స్టాక్ స్టాక్ ఎగ్జాంపుల్ ఈజ్ రజ్జు సర్పవత్ అది కాబట్టి ఇప్పుడు త్రాడు చూచి అది పాము అని మనం భయపడ్డప్పుడు వాస్తవానికి అక్కడది లేదు క్లియర్ పాము లేదు ఉన్నది ఏంటి రజువే మరి పాము కనిపించింది పాముకు ఉపాధానం ఏంటండి రజువే రజువేమన్నా పాముగా మారిందే లే వివర్తం ఇది వివర్త ఉపాధానం తనలో ఏ విధమైనటువంటి మార్పు లేకుండా సింపుల్ మార్పు లేకుండా అంటే త్రాడు త్రాడుగానే ఉంటూ రజ్జువుగానే ఉంటూ నీకు సర్పంగా గోచరించడం అంటే తన స్వరూపంని అపరిత్యాగైన దాన్ని వదలకుండానే ఇంకొక రూపంతో కనపడతా ఉంది ఇది వివర్తం ఇది వివర్తం ఇంకొకటి చెప్పాలనుకుంటే సబ్జెక్టివ్గా వస్తాం స్వప్నవత్ ఇప్పుడు మనం ఒక కళకంటూ ఉన్నాము అక్కడ జ్ఞాతృ జ్ఞేయ జ్ఞాన భేదహ నా కనపడుతూ ఉంది అంతే అభేద అక్కడ తెలుసుకునేవాడు తెలియబడేది తెలియబ జ్ఞానం ఈ మూడు జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ భేదాలు లేలేవు నువ్వు ఒక్కడే ఉండే మేలుకుంటే కానీ అక్కడ మాత్రం అన్నిగా కనిపించాయి కాబట్టి లేచిన తర్వాత ఏమనిపిస్తుంది నువ్వు ఎవరో నువ్వే సుబ్బారావు సుబ్బారావు కానీ అక్కడ రామారావు కాబట్టి సుబ్బారావు తనలో ఏ విధమైనటువంటి మార్పు లేకుండా స్వరూప అపరిత్యాగైన రూపాంతరాపత్తి రామారావు రూపాంతరాపత్తి కనుక తను తనుగానే ఉంటూ ఇంకొక రూపంలో కనపడుతూ చూసారా ఇది వివర్తం సూపర్ ఇంపోజిషన్ ఓకే రజ్జు సర్పవత్ స్వప్నవత్ ఇవన్నీ మనకు తెలుస్తూ ఉన్నాయి అట్లాగే ప్లీజ్ ఇప్పుడు చూడండి బ్రహ్మం రూపాంతరం చెందడు బ్రహ్మం రూపాంతరం చెందే అవకాశం లేదు బ్రహ్మం మారతాడా మారడు తను మారకుండా తన స్వరూపంలో స్వరూప అపరిత్యాగేన ఏ విధంగానూ తన స్వరూపాన్ని విడిచిపెట్టకుండా ఏమిటా స్వరూపం సత్యం జ్ఞానం అనంతం అది స్వరూపం స్వరూపం అన్నప్పుడే స్వరూప లక్షణం తటస్థ లక్షణం కాదు కనుక స్వరూపం కాబట్టి తాను సత్యము జ్ఞానము అనంతము అనేటువంటి స్వరూపాన్ని అపరిత్యాగిన దాన్ని వదలకుండా రూపాంతరం చెందాలి అని అంటే ఉపాధి కావాలన్నా లేదా ఉపాధి లేకుండా ఆ ఉపాధి ఏదో అది తనకన్నా అన్యంగా ఉండేందుకు అవకాశం లేదు కనుక అదే మాయా అస్థి బ్రహ్మాశ్రయో సత్వరాజాస్తమో గుణాత్మిక మాయ అస్తి ఈ మాయ ఇక్కడ మనకు ఉపాధిగా తెలుస్తుంది ప్లీజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ కాబట్టి బ్రహ్మం మార్పు చెందడు పరిణామం లేదు బ్రహ్మం మార్పు చెందకుండా వివర్తంగా రూపాంతరాపతి జరగాలి అని అనుకుంటే తన స్వరూపం మారకుండా ఉపాధి ఉపాధి కావాలి ఆ ఉపాధి ఏంటంటే మాయ మాయా వచ్చింది మాయ ఉన్నా కూడాను తన స్వరూపంలో ఏ విధమైనటువంటి మార్పు లేదు తన సత్యం జ్ఞానం అనంతం మారేది సత్యం కాదు మారేది అనంతం కాలేదు కాబట్టి అనంతం ఎప్పుడైతే ఉందో ఇట్ ఈస్ వన్ విదౌట్ సెకండ్ కనుక దాంట్లో ఏ విధమైనటువంటి మార్పు లేదు అనంతంగా తానున్నాడు ఈ మాయ ఎప్పుడైతే వచ్చిందో ఇక్కడి నుంచి సృష్టి జరుగుతుంది కనుక ఈ మాయను అధ్యయనంలో ఉంచుకున్నప్పుడు మాయోపాధి మాయ అనేటువంటి ఉపాధి కలిగిన వాడెవరు ఈశ్వరీ వెరీ గుడ్ ఈశ్వరెట యూ కాన్ రైట్ లెట్ ప్లీజ్ అండర్స్టాండ్ వెల్ అండర్స్టాండ్ ఫస్ట్ ఈశ్వర ఇప్పుడు మాయ ఉంది మాయని తన అధ్యయనంలో ఉంచుకున్నాడు కనుక ఈశ్వర ఇక్కడి నుంచి సృష్టి స్టార్ట్ అవుతుంది ఉపనిషత్తుల మీద చెప్పినా సృష్టి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు క్లారిటీ తెచ్చుకోండి సృష్టి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు సృష్టికి మాయ ఉపాదాన కారణం ఈశ్వర నిమిత్త కారణం ఈ ఈశ్వరుడు మాయని అధీనంలో పట్టుకొని ఉన్నాడు మాయ వదిలితే ఈశ్వరుడు ఎవరో కాదు బ్రహ్మమే ఈశ్వరుడు ఎవరో కాదు బ్రహ్మమే ఈశ్వరుడుగా జగత్తుకి నియంతగా సర్వేశ్వరుడుగా మాయని ఉపాదానంగా తీసుకొని సృష్టి కార్యం చేసినప్పుడు కూడాను సత్యం జ్ఞానం అనంతమైనటువంటి బ్రహ్మ ఏదైతే ఉందో అది విలక్షణంగానే తన స్వరూపంలో తాను ఉంది మాయ ఉపాదానంగా మాయను తన అధీనంలో ఉంచుకునేటువంటి ఈశ్వర నిమిత్త కారణంగా సృష్టి నడుస్తా ఉంది ఇది ప్రవాహ నిత్యం క్లియర్ అర్థమైంది కాబట్టి ఉపాదాన కారణం ఏంటంటే ఇప్పుడు మాయ సరేనా ఏది పరిణామి ఉపాదానం అందువల్ల ఎప్పుడైతే పరిణామి ఉపాదానం అయిందో మార్పు చెందుతూ మాయ యా మాస నిరంతరం మార్పు చెందేటువంటిది అందువల్ల తత ఆకాశ సంభూత ఆకాశాద్ వాయు వాయురగ్ని అగ్నే రపహ అభ్యహ పృథివి స్టార్ట్ మళ్ళీ ఒక సెటప్ వచ్చేసింది అది పంచభూతాలు పంచీకరణం ఇదంతా జరిగిపోతూ ఉంది కానీ స్వరూపం మాత్రం మార్పు లేకుండా ఉంది కాబట్టి బ్రహ్మము ఉపాదానము అని చెబితే ఎలాంటి ఉపాదానం అంటే వివర్త ఉపాదానము మాయ ఎలాంటి ఉపాదానము పరిణామి ఉపాదానం క్లియర్ అయింది ఎంతవరకు ఇది అసలు ఇంపార్టెంట్ అందువల్ల బ్రహ్మ జగత్తు అయిపోతే ఆయన ఎక్కడున్నాడు మార్పు చెంది ఎవరు ఎవరు మా ఎక్కడి నుంచి వచ్చింది ఇక్కడ ఎన్ని ఉండే ఈ ఈ అంతా స్టార్ట్ అయ్యి ఇది అర్థం కాక అద్వైతాన్ని వదిలిపెట్టేయడం జరగదు ఇది క్రిటికల్ పాయింట్స్ ఇక్కడ క్లియర్నా అది కనుక ఉపాధి లేకుండా జరిగే అవకాశం లేదు కనుక మాయోపాధి మాయోపాధి కలిగినప్పుడు ఈశ్వర సర్వేశ్వర కాబట్టి సర్వజ్ఞత్వం సర్వశక్తిమత్వం ఇవన్నీ కూడా ఎక్కడొస్తాయంటే ఈశ్వర శబ్దంలోనే వస్తాయి బ్రహ్మ శబ్దంలో లేదు ఎందుకని అంటే సర్వము సర్వం ఎక్కడ ఉంది ఉండే తానే ఏకమేవా అద్వితీయం బ్రహ్మ ఏకమేవా అద్వితీయం బ్రహ్మ కాబట్టి బ్రహ్మలో బ్రహ్మకు సర్వజ్ఞత్వం ఉందని చెప్పాడు అనుకోండి వాటికి శాస్త్రం అర్థం కాలేదన్నారు ్రహ్మ సర్వాంతర్యామి అన్నాడు అనుకోండి శాస్త్రం అర్థం కావడం లేదని అర్థం సర్వాంతర్యామి అంటే ఈశ్వర సర్వం తెలిసినటువంటి వాడు సర్వజ్ఞ ఈశ్వర బ్రహ్మం తెలుసుకోవడం లేండి వస్తువే ఇక్కడ మాయ ఎప్పుడైతే ఉందో మాయ అనేటువంటి తన అధీనంలో ఉంచుకుని ఉండడం తన ఈశ్వర ఇట్లా సృష్టి స్టార్ట్ అయిపోయింది కాబట్టి మాయోపాధి పరిణామ ఉపాధానం మాయోపాధి పరిణామ ఉపాధానం స్వరూపం ఏదైతే ఉందో సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఇది వివర్త మీ దగ్గర నుంచి నేను వివర్త ఉపాధాన ఇంకా రాసుకోండి మీ ఇష్టం క్లియర్గా కాబట్టి ఇప్పుడు చూడండి కనెక్షన్ ముందు శ్లోకంలో ఉపాధాని ఖిలాధారి ఉపాధాని అఖిలాధారి అఖిలాధారే పరమేశ్వరే సర్వోపాదానే పరమేశ్వరే జగంతి లోకా సృష్టి స్థితి లయాన్ యాంతి కథం బుద్భుదానివ వారిణి కాబట్టి ఇప్పుడు నీలో ఏదైతే ఇప్పుడు అనుకోండి ఈ దశలో ఏ ఆత్మ అయితే ఎందు అయమాత్మ గనక అదే ఈశ్వరుడు గనక ఈశ జీవయో వేషదీవిద సత్స్వభావత వస్తు కేవలం కాబట్టి నువ్వే ఈశ్వరుడివి క్లియరా నువ్వే ఈశ్వరుడివి ఉపాధి పాయింట్ ఈస్ ఉపాధి ఆయనకి మాయ ఉపాధి మనకు అవిద్య అజ్ఞానం ఉపాధి కాకపోతే అవిద్యకు మనం లొంగు ఉన్నాము ఆయన మాయని లొంగ తీసుకొని ఉన్నాడు మాయని ఆయన అధీనంలో పెట్టుకొని ఉన్నాడు మనం మాయ యొక్క అధీనంలో ఉన్నాం ఇంత డిఫరెన్స్ మన అవిద్యను వదిలిపెట్టి ఆయన మాయను వదిలిపెడితే ఆ చైతన్యము ఈ చైతన్యము రెండు ఒకటే జీవ ఏవా ఈశ్వర జీవ ఏవా ఈశ్వర ఈశ్వరుడు ఎవరు బ్రహ్మమే గనక నీవు కూడా బ్రహ్మమే గనక అయమాత్మ బ్రహ్మ ఇది కనెక్షన్ ఇది కనెక్షన్ జర్నలిస్ కాబట్టి ఈశ్వరుడు కూడా బ్రహ్మమే నువ్వు బ్రహ్మమే ఎందుకంటే నువ్వు ఈశ్వరుడు గనుక ఈశ్వరుడు ఎప్పుడైతే బ్రహ్మమో నువ్వు ఈశ్వరుడే గనక చైతన్యమే గనక నీవు కూడా బ్రహ్మమే ఆ బ్రహ్మం చితు ఆనంద స్వరూపం అదే మనం సత్యం జ్ఞానం అనంతం అన్నాం సచిదాత్మని అనుస్యూతే చూడండి శ్లోకం సచిదాత్మని అనుస్యూతే సర్వగతం నిరాటంకరంగా నిరాటంకంగా ఉండేది అనుస్యూతం దాన్ని ఇంట్రప్ట్ చేయడానికి అవకాశం లేదు సర్వగతం అయి సత్ చిత్ ఆత్మ అది సత్స్వరూపం చిత్ స్వరూపం ఏదైతే సత్ో సత్ యాహి చిత్ సత్తు ఎప్పుడైతే చిత్ అయింది అది అనంతం ఈ ఆర్గ్యుమెంట్ అంతా మీకు గతంలో చెప్పుడు మీకు తెలుసు కాబట్టి సత్ చిత్ సత్వ చిత్త అయింది అనంతం కాకుండా ఉండేందుకు అవకాశం లేదు కాబట్టి సచిదాత్మని అన్నప్పుడే సత్వం జ్ఞానం అనంతం అనే అనుస్యూతే దీంట్లో నిత్యే విష్ణవు నిత్యే విష్ణవు అంటే సత్ चि आत्मनि नि विषु सर्विताकता व्यक्त विवधा सर्वा क्षण व्यक्त विविध सर्वा समस्तमें व्यक्त काबी विविधा सर्वा व्यक्त వ్యక్త వివిధ సర్వాత ప్రకల్ ప్రకల్పితాం ప్రకల్పిత సర్వ ప్రకల్పితాం దాంట్లో కల్పించబడింది దేంట్లో సత్చిత్ ఆత్మని నిత్య విష్ణు సర్వ ప్రకల్పితా వివిధ సర్వాత ప్రకల్పితం అందులో కల్పించబడింది కాబట్టి ఉన్నది బ్రహ్మమే ఆ బ్రహ్మంలో ఇది కల్పించబడింది ఇది వివర్తం కదా సూపరింపోజిషన్ అందులో కల్పించబడింది ఉన్నది రజ్జువే రజ్జులో సర్పం కల్పించబడింది వీరికి అర్థం కావడం చెప్తున్నా కన్ఫ్యూజ్ కాకుండా ఉన్నది రజ్జువే త్రాడులో పాము ఉన్నట్టుగా నీకు కల్పించబడింది ఆరోపించబడింది అంతేగాని వాస్తవంగా లేదు అక్కడ పాము ఉన్నటువంటి త్రాడే ఆ ఉన్నటువంటి త్రాడులో లేనటువంటి పాము ఉన్నట్లుగా నీకు గోచరించింది ప్రకల్పిత సర్వం ప్రకల్పితం ఏ ప్రపంచమైతే నీకు కనిపిస్తూ ఉందో ఇదంతా బ్రహ్మమునందే కల్పించబడింది ఎందుకని ఇక్కడ ఉన్నదంతా కూడాను సత్వరాజ స్తమోగుణాలు మాయలో ఉండేది సత్వరాజస్తమో గుణానికి మాయా అస్థి ఆ మాయ బ్రహ్మాశ్రయ బ్రహ్మమును ఆశ్రయించుకొని ఉంది అన్యంగా దానికి మనుగడ లేదు కాబట్టి బ్రహ్మసత్యం బ్రహ్మసత్యం అయినప్పుడు జగత్ ఏంటి మిథ్య మిథ్య అంటే దాని మీద ఆధారపడి ఉంది కనుక క్లియర్ కాబట్టి దాంట్లో ఆరోపించబడింది కాబట్టి వివిధ సర్వాహ వ్యక్తయ సత్చిత ఆత్మని నిత్యే విష్ణు సర్వం ప్రకల్పితం అందులో సమస్తం కూడా అందులో కల్పించబడింది అని అర్థం క్రథం ఎట్లాగో మళ్ళీ ఎగ్జాంపుల్ హాటకే కటకాధిపతి హాటకే స్వర్ణే హాటకే స్వర్ణే సువర్ణే బంగారంలో కటకాధిపత్ మురుగులు ఇవి చేసుకుంటామే అంటే కడియం కటకం అంటే కడియం కటకాధిపత్ బంగారులో వీటిని కల్పించినట్లుగా కటకే ఆటకే కటకాధిపత్ హాటకే స్వర్ణే స్వర్ణే హాటకే కటకాధిపత్ అంటే కటకం అంటే కడియం ఈ కడియం అంటే మురుగులు ఇవన్నీ కల్పించినట్లుగా అంటే స్వామిజీ బంగారు ఉంది ఇప్పుడు దాన్ని ఏమంటామొచ్చు అండి దాన్ని విశేషణ కింద దోస్తాం ఉండేది అది దాన్ని మనం అడ్జెక్టివ్ కింద పడేసి బంగారు నగ బంగారు గాజు ఇది చిత్తమర్చిదండి బంగారు గాజు బంగారు నగ బంగారు గొలుసు బంగారు ఉంగరం అడ్జెక్టివ్లో పడిపోయింది ఉండేది అదే విశేషణం అయి కూర్చుంది విశేషణం ఎక్కడైతే పడుతుందో అక్కడే డేంజర్ చాలా జాగ్రత్తగా ఉండాలి కనుక అంటే ఇప్పుడు స్వామిజీ మరి బంగారు నగనకపోతే ఇప్పుడు ఇప్పుడు మన దగ్గర కూడా నువ్వు బంగారు జపమాల వెండి జపమాల అన్నప్పుడు రాగి జపమాలంటే అయ్యా రాగి జపమాల అయ్యి అంటే ఆ ఆయన బంగారు తీసేసి ఊరుకుంటావా ఎందుకని రెండో ఒకటే మళ్ళీ ఇప్పుడు సపోజు ఐన్స్టీన్ లాంటిండి బట్టకొచ్చామనుకోండి ఐన్స్టి కనుక బట్టకొస్తే కొద్దిసేపు జస్ట్ వన్ మినిట్ అట్లా పక్కకు పోతున్నాం డివియేట్ కావడం మీకు ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ ఐన్స్టీన్ బట్టామనుకోండి ఐన్స్టీన్కి రెండే తెలుసు అంటే ద్వైతం కాదు ఇది మన ద్వైతికి రెండే తెలుసు ఐన్స్టీన్ ద్వైతికి కూడా ఐన్స్టీన్ కూడా రెండే తెలుసు మన ద్వైతి రెండు సత్యం అంటుంటాడు ఐన్స్టిన్ ఒకటి సత్యం అంటాడు సరేనా కాబట్టి ఐన్స్టిన్కి అయ్యా నీకేం తెలుసు అని ఉండేది రెండే అంటాడు ఏమిటి మ్యాటర్ ఎనర్జీ కదా మ్యాటర్ ఏంటి అన్నాం అనుకో ఇది కూడా శాస్త్రం టచ్ చేసింది అర్ధక్రియ మీకు చెప్పే ఉన్నాను వ్యవహార యోగ్యత్వం ఇసిన వాట్ ఈస్ మ్యాటర్ అన్నాం అనుకోండి మ్యాటర్ నథింగ్ బట్ ఎనర్జీ కాదా ఎంతనా రాగిలో ఉండేది ఏంది ఎనర్జీ వెండిలో ఎనర్జీ బంగారులో ఎనర్జీ ఇప్పుడు మనం అంత రాగి తీసుకెళ్ళిచ్చి ఆ బంగారు ఇచ్చేయండి సార్ ఎందుకంటే ఇది ఎనర్జీ అది ఎనర్జీ అన్నామనుకో బాథ చెప్పండి ఇప్పుడు ఇది ఎనర్జీ అది ఎనర్జీ ఎందుకంటే ఇది మ్యాటరే అది మ్యాటరే కుదరదు సార్ కుదరదు అందుకనే మీకు పదం చెప్పాను శాస్త్రం క్లియర్గా వ్యవహార యోగ్యత్వం వస్తువుని అర్థం చేసుకోవడానికే బంధుకనే భా భావాద్వైతం నా క్రియాద్వైతం భావాద్వైతం కాబట్టి భావంలో అద్వైతం అంతా కూడా క్రియలో కాదు ఇప్పుడు అంతా సునిచైవ స్వభాగేశ పండితా సమదర్శన విద్యావినే సంపన్నే బ్రహ్మనే గవిహస్తేని అని చెప్పేసి ఒక మాధపటి ఏమైనా ఎదురుగా పోయాడు అనుకునేవాడు ఎందుకని నువ్వు బ్రహ్మమి నేను బ్రహ్మమని అంతా ఒకటేనండి ఆ తర్వాత ఒకటే కావచ్చు ఏమిటి వీడి బాడీ అంతా కలిసి ఒక ముద్ద కావచ్చు అండర్స్టాండ్ అందువల్ల అది అర్థక్రియ వ్యవహార యోగ్యత్వం కానీ ఇది అర్థం చేసుకోవడానికి ప్లీజ్ ఆటకే కట్టకాదివత్ స్వర్ణే కట్టకాదివత్ అంటే నానా విధాని ఆభరణాన్ని అండర్స్టాండ్ నానా విధాని ఆభరణాన్ని కల్పితాని స్వర్ణే బంగారులో రకరకాలైనటువంటి ఆభరణాలన్నీ కల్పించబడ్డాయి ఆరోపించబడ్డాయి ఉండేది బంగారే నువ్వు నగ తీసుకుంటే బంగారే నువ్వు ఉంగరం అనేది బంగారే నువ్వు బ్యాంగిల్ అనేది బంగారే అన్నీ బంగారే బంగారు కన్నా వేరుగా ఏమి లేనేలేదు కానీ ఇవన్నీ నానా విధాని ఆభరణాన్ని నానా రూపాన్ని కల్పితాని స్వర్ణే స్వర్ణే బంగారులో కల్పించబడ్డాయి అంతేనా అట్లాగే సచ్చిదాత్మని నిత్యే విష్ణువు సర్వం ప్రకల్పితా కాబట్టి బంగారు ఆభరణాలన్నీ కూడాను ఎట్లాగైతే కల్పించబడ్డది ఉన్నదంతా కూడా బంగారే అయినప్పటికీ కూడాను ఇది నగ అది ఫలానా అది ఫలానా ఇది ఫలానా ఎట్లాగైతే అంటూ అట్లాగే ఉన్నది ఒకే విష్ణు వ్యాపనశీలం అందులో ఇవన్నీ కల్పించబడ్డాయి కాబట్టి దానికన్నా వేరుగా ఇవి ఏవి లేవు కాబట్టి మాయను ఉపాధిగా కలిగినటువంటి ఈశ్వరుడు ఎప్పుడైతే నీకు సృష్టికి నిమిత్త కారణమైనాడో అభిన్న నిమిత్త ఉపాధన కారణంగా తానే ఉన్నాడు గనక అటువంటి ఈశ్వరుని పొందాలనేటప్పుడు ఈశ్వరతత్వం నువ్వు తెలుసుకొని నీ చైతన్యం ఏదైతే ఉందో ఇది ఈశ్వరతత్వం కన్నా భిన్నం కాదని ఈశ జీవయోహో వేషదేవిద సత్స్వభావత స్వరూపమేమిటి అది ఆత్మే ఇది ఆత్మే అది చైతన్యమే ఇది చైతన్యమే ఈశ్వర చైతన్యం జీవ చైతన్యం నో టూ చైతన్యాస్ చైతన్య ఈజ్ వన్ విథౌట్ సెకండ్ క్లియర్ అని నువ్వు అర్థం చేసుకున్న తరువాత ఆభరణాలు అనేకంగా ఉండిన నానా విధాన్ని నానా రూపాన్ని ఆభరణాన్ని కల్పితాన్ని స్వర్ణి స్వర్ణి అట్లాగే వ్యక్తయో వివిధ సర్వా వివిధ సర్వాతయ నిత్యే విష్ణు సచిదాత్మని అనుస్యూతే సచిదాత్మని ప్రకల్పితా ప్రకల్పితం అది పరమేశ్వరునిది కల్పించబడింది నెక్స్ట్ శ్లోకానికి పోతున్నా ఒక్కొక్క ఆభరణంలో ఒక్కొక్క బంగారు ఉందా ఒక్కొక్క ఆభరణంలో ఒక బంగారు ఉందా అంటున్నా లేదు బంగారంతా ఒక్కటే ఏ ఇంట్లో ఉన్నా ఏ ఆభరణంలో ఉన్నా బంగారంతా ఒక్కటే కదా ఇప్పుడు చెప్పండి ఒక్కొక్కరిలో ఒక్కొక్క ఆత్మ ఉందా లేదు ఒక్కొక్క నగలో ఒక్కొక్క బంగారు లేదు ఈ బంగారు ఆ బంగారు వేరు కాదు అట్లాగే ఒక్కొక్కరిలో ఒక్కొక్క ఆత్మ ఉంది ఇన్ని ఆత్మలు ఉన్నాయా ఇన్ని ఆభరణాలు ఉన్నాయని చెప్పచ్చు ఇన్ని బంగారాలు ఉన్నాయా ఆభరణాలు అనేకం బంగారు ఏకం దేహాలు అనేకం ఆత్మ ఏకం అన్ని ఆభరణాలు ఉంటే అన్ని బంగారులు లేవు సార్ అన్ని రూపాలు ఉంటే అన్ని ఆత్మలు లేవు ఆత్మ ఒక్కటే అయితే మరి వేరు వేరుగా తెలుస్తున్నాయి ఏంటి స్వామీజీ ఆయన వేరు నువ్వు వేరు ఆయన ఉపాధి భేదం ఉపాధి భేదం నెక్స్ట్ శ్లోక కనెక్షన్ యథాకాశో హృషి కేశోపాధి గతో విభు భా ఏ విధంగా ఆకాశీకే ఆకాశీకే యథా ఏ విధంగా అయితే ఆకాశ ఆకాశం ఉందో అంతే ఎగ్జాంపుల్ హృషికేశనోపాధి గత విభు అక్కడ విష్ణు నిత్యే విష్ణు ప్రకల్పిత అన్నప్పుడు ఆ విష్ణు ఎవరో ఆయనే విభు ఇక్కడ విభు సరేనా హృషికేశ హృషికేశృషీకాణింద్రియాణి బాహ్యేంద్రియాణి కావచ్చు అంతరేంద్రియాణి కావచ్చు ప్లీజ్ హృషికణి అంటే ఇంద్రియాణి అంటే ఇంద్రియాణి అన్నప్పుడు బాహ్యాంతరాలు కదా బాహ్యానికి వచ్చామనుకో జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు దశేంద్రియాలు అంతరానికి వస్తే మనసు బుద్ధి చిత్తం అహంకారం కదా కాబట్టి ఇది అంతరేంద్రియం అది బాహ్యేంద్రియం ఈ రెండిటికి కూడాను ఇంద్రియాణి హృషీకాణి అంటే ఇంద్రియాణి అంటే ఫోర్టీన్ ఫైవ్ అది పద్నాలుగు ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు మనసు బుద్ధి చిత్తూ అహంకారం ఇవి హృషికణి హృషికణి అంటే ఇంద్రియాణి అని అర్థం క్లియర్ హృషికణి ఇంద్రియాణి తాం ఈశ ప్రభు హృషికేశ అంతేకేళ్ళు ఋషికాని అంటే ఇంద్రియాలు ఇంద్రియాలకు ప్రభు ఎవరు ఆయన ఋషికే సహ ఈశ ఈ ప్రభు ఇంద్రియాలకి ప్రభు నానోపాధి గత నా ఉపాధి అంటే నానా ఉపాధిషు గచ్చతి ఓ నానా ఉపాధిషు గచ్చతి అనేకమైనటువంటి ఉపాధుల్లోకి ఆయన వెళుతూ ఉంటాడు వండర్ఫుల్ ఎవరు ప్రభు ఇక్కడ ప్రభు ఎవరో తెలుసా ఎవరు వెళ్ళేది ఎట్లా క్షేత్రజ్ఞ జీవశబ్దమిది ఎందుకో తెలుసా బ్రహ్మం అంతటా ఉండాడు ఉపాధుల్లోకి వెళ్ళేదంటే గత జన్మలో నువ్వు ఒక ఉపాధిలో ఉన్నావు ఇప్పుడు ఈ ఉపాధిలో ఉన్నావు మరణించిన తర్వాత మళ్ళీ జన్మైతే ఇంకొక ఉపాధిలో పోతావు దేహమే కదా ఉపాధి అంటే తొలదేహం కనుక నానా ఉపాధిషు గచ్చతి ఎవరు హృషికేశ్రియాలు మనసు ఎవరి యొక్క ఎవరైతే వీటికి ప్రభువుగా ఉన్నాడో ఎవడు ఉండడం వల్ల మనసు పనిచేస్తూ ఉందో ఎవరు ఉండడం వల్ల ఇంద్రియాలు పనిచేస్తూ ఉన్నాయో అతడే ఇది క్షేత్రజ్ఞ స్వరూప భాక్ క్షేత్రజ్ఞ స్వరూప ఇది అన్ని క్షేత్రాల్లో ఉంది నానాధిషు అన్ని దేహాల్లో కూడా క్షేత్రజ్ఞ స్వరూపం ఉంది లేదు అదే గీత క్షేత్రజ్ఞం చాపి విద్ధి సర్వక్షేత్రు భారత సర్వక్షేత్రు అన్ని దేహాల్లో అన్ని ఉపాధులలో సర్వ ఉపాధిషు నానా ఉపాధిషు అహం క్షేత్రజ్ఞ విద్ధి తెలుసుకో సర్వక్షేత్రు క్షేత్రాలు అనేకం ఉండొచ్చు క్షేత్రఘ్ఞుడు అక్కడే ఆభరణాలు అనేకం ఉండొచ్చు బంగారు ఒక్కటే క్షేత్రాలు అనేకం ఉండొచ్చు క్షేత్రజ్ఞ ఎకహ క్షేత్రజ్ఞం సింగులర్ క్షేత్రు పులోరల్ క్షేత్రములలో ఉండే క్షేత్రజ్ఞ క్షేత్రజ్ఞుడు చూచావా ఎంత కాబట్టి క్షేత్రాలు అనేకం ఉండొచ్చు కానీ నేను క్షేత్రజ్ఞ క్షేత్రంలో ఉండేటువంటి వాణ్ణి క్షేత్రేషు ఉపాధిషు ఒక్కొక్క ఉపాధి మీ ఉపాధి వేరు నా ఉపాధి వేరు ఆయన ఉపాధి వేరు కానీ అందరిలో ఉండేటువంటి క్షేత్రజ్ఞ స్వరూపం ఒక్కటే క్లియర్ ఏమిటో స్వామి బల్బులో అనేకం ఉండొచ్చు వాటిలో ఉన్నటువంటి కరెంటు అంతా పది అనుకోండి ఆదం పోయింది బల్బులో అనేకం సార్ కరెంటు ఒక్కటే సూత్రే మణిగణ ఇవ పూలు ఉపాధులు వేరే దారం సూత్రం ఒక్కటే ఒక్కటే ఇంకా మన లోకల్ ఎగ్జాంపుల్కి వస్తాం అవర్ ఓన్ ఎగ్జాంపుల్ కుండలు అనేకం ఇది కుండ లేకుండా మాట్లాడు మీరు ఏమన్నా అనుకోండి ఆ పిచిముండ ఉండాల్సిందే కుండలు అనేకం అందులో ఉండేటువంటి ఆకాశం ఆకాశం మట్టే కుండలో అంటుంటే మట్టి కుండగా ఉంది అది వేరే విషయం కుండలో ఏముంది యథా ఆకాశ సీది శ్లోక యథాకాశో హృషీకేశోపాధి గత వికేశ విభు నానోపాధి నానా ఉపాధిషు గచ్చతి యథ ఆకాశవత్ యథా ఆకాశ నానా ఉపాధిషు గచ్చతి ఏమిటి దానికి ఉపాధులు కుండలే ఘటాకాశం ఎక్కడ ఉంది చెప్పండి ఎందుకు ఘటాకాశం వినాల్సి వస్తుంది ఈ కుండలో ఉండే ఆకాశం గనక ఇప్పుడు అక్కడికి పోయి మఠాకాశం ఎందుకంటే రూమ్లో ఉండే ఆకాశం ద పాట్ స్పేస్ ద రూమ్ స్పేస్ బెల్లీ స్పేస్ ఎక్కడిది అన్ని స్పేస్ ఈజ్ స్పేస్ ఇట్ ఈస్ వన్ వితౌట్ సెకండ్ యథా ఈ విధంగా అయితే ఆకాశ స్పేస్ ఏ విధంగా అయితే ఉందో నానా ఉపాధిషు గచ్చతి అనేకమైనటువంటి పాత్రల్లో ఉన్నట్లు కనిపిస్తూ ఉండినా అది ఒక్కటే కానీ ఆకాశ ఏకహ తమండి అలాగే హృషికేశ ఇక్కడ సర్వజ్ఞ మన క్షేత్రజ్ఞ క్షేత్రజ్ఞ భాక్ క్షేత్రజ్ఞుడిగా ఏదైతే ప్రకాశిస్తూ ఉన్నాడో ఎందుకు ప్రత్యేకించి నేను క్షేత్రజ్ఞ అంటున్నానంటే హృషికేశ అనడం వల్ల హృషికాణి ఇంద్రియాణి తేషాం ఈశికేశ్రియాణం ఈశ కాబట్టి ఇంద్రియాలు ఏమిటి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మనసు బుద్ధి చిత్తం అహంకారం ఇవి ఎవరి యొక్క ప్రకాశం చేత నడుస్తూ ఉన్నాయో ఆయన ఈశ అది సర్వజ్ఞ అది మనది క్షేత్రజ్ఞ క్షేత్రంలో ఉండేటువంటి క్షేత్రజ్ఞ చాలా క్లారిటీ వస్తుంది ఈరోజు జాగ్రత్తగా నండి క్షేత్రజ్ఞ ఆయనే హృషికేశనోపాధి గత నానా ఉపాధి గత క్లియర్ ఒక్కొక్క పాత్రలో ఒక్కొక్క ఆకాశం లేదు ఒక్కొక్క దేహంలో ఒక్కొక్క క్షేత్రజ్ఞుడు లేడు ఒక క్షేత్రజ్ఞుడే సర్వక్షేత్రేషు అన్ని క్షేత్రాలలో అన్ని దేహాలలో ఉండేటువంటి క్షేత్రజ్ఞ స్వరూపం ఏకహా విధి అర్జున విద్ధి ఇది జ్ఞానం తెలుసుకో క్లియర్ స్వామిజీ అలాంటప్పుడు ఆ వేరే ఇల్లు వేరు ఎంత ఎందుకు వస్తున్నాయి యథా ఆకాశ ఏకహా ప్లీజ్ బాగా అర్థం చేసుకోండి యథా ఆకాశ ఏక ఈ కుండలో ఆకాశం ఆ కుండలో ఆకాశం వేరు వేరే మాట్లాడతావాళ్ళ మనం ఈ కుండలో ఆకాశం ఆ మఠంలో ఆకాశం మఠాకాశం ఎందువల్ల వచ్చింది యథా ఆకాశ ఏక ఉపాధి భేదాత్ భిన్నవత్ భాతి ఉపాధి భేదాత్ భిన్నవత్ భాతి ఆకాశం ఒక్కటే అయినా కుండలు అనేకం ఉండడం వల్ల అన్ని ఆకాశాలు ఉన్నాయని అనుకుంటూ ఉన్నాం కానీ వాస్తవానికి అది కాదు భిన్నవత్ అది అనేకంగా ఉన్నట్టుగా భిన్నంగా ఉన్నట్టుగా భాతి అట్లా తెలుస్తుంది మనకు ప్రకాశం అంతేనా యదా ఆకాశ ఏక ఉపాధి భేదాత్ భిన్నవత్ భాతి ఇదిగో తద్భేదాత్ భిన్నవద్భాతి తద్భేదాత్ ఉపాధి భేదాత్ అట్లా అర్థం చేసుకోవాలి అన్వయం అది ఉపాధి భేదాత్ భిన్నవత్ భాతి అవి అనేకంగా తెలుస్తూ ఉన్నాయి స్వామిజీ ఒకటే అని తెలియాలంటేం చేయాలి ఉపాధి నాశే సతి ఉపాధి నష్టే సతి తే కే భవేత్ కేవల అఖండ అభిన్న భవే పో అంటే కుండలన్నీ పెట్టి ఈ కుండలో ఒక ఆకాశం ఆ కుండలో ఒక ఆకాశం నాలెడ్జ్ లేని వాడికి ఎంత సేవ్ చెప్పినా బాబాయా దీంట్లో ఉండే ఆకాశం వేరు దాంట్లో ఉండే ఆకాశం వేరు ఎందుకంటే దీంట్లో ఉల్లిపాయలు వేస్తే ఆ ఆకాశంలో ఉల్లి వాసన వస్తుంది దీంట్లో నెయ్యి పోస్తే ఇందులో నెయ్యి వాసన వాడు వెయ్యి చెప్తాడు ఎగ్జాంపుల్స్ ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఇప్పుడు ఒక్కసారి కర్ర తీసుకుని అన్నింటి పగలగొట్టేస్తే అది ఉపాధి నష్టే సతి తే తపాధి నాశే సతి నష్టే సతి కేవల భవేది అఖండ భవేత్ ఇత్యథనే నేను చెప్పేది ఏంటంటే మీకు ఆ పని చేయబాకండి ఆకాశాన్ని అర్థం చేసుకుంటే చాలు కుండలు పగల కొట్టని కష్టపడి కుమ్మరి తయారు చేస్తే వేదాంతం కోసం పోయే వాటిని ఇప్పుడు కుండ పగలగొడితే గానీ మనకు అర్థం కాదా లోపల నుండి ఆకాశమే బయట ఉందనే ఎందుకో తెలుసా కుండ ఎక్కడ తయారైందో చూడు సార్ కుండ తయారు చేసి అర్థం చేసుకోవాల్సిన విషయం తీసా ఆల్ ది థింగ్స్ టు బి అండర్స్టూడ్ యూ నీ నాట్ చేయించ్ నువ్వేం బ్రేక్ చేయాల్సిన అవసరం లేదు పోయి నేను కుండ పగల కొట్టేస్తా తను ఇది కొట్టేస్తాను ఇప్పుడు తెలుసుకోను అవసరం లేదు ఎందుక తెలుసు అదే కనుక ఏదో అర్థమైతే ప్రతి మనిషిని చంపాలి ఇప్పుడు లోపల క్షేత్రం తెలుసుకోవడానికి అవసరం లేదు సార్ అది కూడా చెప్తాను నేను తర్వాత వస్తుంది మీకు అందమైన శ్లోకాలు ఉన్నాయి నాశే ఎందుకని తెలుసు అసలు ఇది ఎట్లా తయారైందని నువ్వు ఆలోచించావనుకో కావాలంటే పో కులాల దగ్గరికి పో కులాలే గృహే అక్కడికి పోయిన తర్వాత నీకు అక్కడ వాడు తిప్పుతూ ఉంటాడు తెలుసు అప్పుడు మట్టి పెట్టుబడి ఏమీ లేదు అక్కడ కుండ ఎట్లా తయారైందని వాడు ఇలా తిప్పుతూ ఉంటే దాంట్లో నుంచి తయారు చేసుకుంటారు అరే రే రే రే రే వీడు కుండ తయారు చేసి కుండను బాగా కాల్చిన తర్వాత ఆకాశాన్ని తీసుకొని వచ్చి దాంట్లో పెట్టలేదు ఆకాశంలోనే కుండ తయారైంది ఆకాశంలో కుండ తయారైంది కానీ వాడు కుండను తయారు చేసి ఆకాశాన్ని తీసుకొచ్చి పెట్టలేదు క్లియర్ ఇది అర్థం చేసుకోవాల్సిన విషయమే కానీ కాబట్టి నువ్వేం నశింపజేయాల్సిన అవసరం లేదు తన్ ఆశే అన్నాడని ఇంకా పోయి అన్నీ పగల కొట్టాల్సిన అవసరం లేదు అంత నింపాల్సిన అవసరం అస్సలేదు తన్ నాశే సతి కాబట్టి యథా ఆకాశ ఏక తథా ఆత్మ ఏక అభిన్న అఖండ తద్భేదాత్ భిన్నవత్ భాతి ఘటాది ఉపాధి భేదాత్ ఘటాది ఉపాధి భేదా ఘటాది ఉపాధిభేదా ఆకాశ భిన్నవద్ ఘటాది ఉపాధి భేదా ఆకాశం భిన్నవద్భాతి తేక అభిన్న అఖండ అద్వైత అద్వితీయ ఓకే ఉపాధిభేదా శరీరాది ఉపాధి భేదాత్ అవచ్ఛిన్న భాతి పరిచ్ఛిన్న భాతి వాస్తవానికి స్వరూపత అనంత్యర్ ఎనీ డౌట్ ప్లీజ్ కాబట్టి ఉపాధి నాశే సతి ఉపాధి నష్టే సతి కాబట్టి ఆకాశం ఒక్కటే అనంతంగా ఉంది అనంతమైనటువంటి ఆకాశం ఈ కొండలో ఉండే ఆకాశం ఆ కొండలో ఉండేటువంటి ఆకాశం ఎందుకు బలుగుతున్నామంటే ఉపాధి వల్ల లిమిటెడ్ అడ్జంక్ట్ అందువల్ల మనం అలా అంటున్నాము కానీ ఉపాధి లేనప్పుడు చూస్తే మాత్రం అనంతంగా ఉంది ఆకాశం అట్లాగే ఇంతవరకు ఏదైతే హృషికేశేత్రఘ్ఞ అని తెలుసుకున్నావో ఆత్మస్వరూపం అది అందరిలో ఒకే విధంగా ఉంది నానా ఉపాధిషు గచ్చతి విభు హృషికేశ కదా కాబట్టి భిన్నవద్భాతి ఎందువల్ల ఉపాధి భేదాత్ భిన్నవద్భాతి ఉపాధి నష్టే సతి కేవల అఖండ భవేది అర్థమైంది నీకు నేను జీవుణ్ణి నేను పరిమితుణ్ణి నేను తెలివి లేనివాడిని నేను బుద్ధిహీనుణ్ణి నేను ధనం లేనివాడిని నేను సుఖం లేనివాడిని నేను దుఃఖీని నా బ్రతుకింతే ఉపాధి భేదాత్ ఉపాధి వశాత్ కేవలం ఉపాధితో తాదాత్మ్యం చెందడం వల్లనే మనకి ఇవన్నీ జుట్టుకొని ఉన్నాయి ఈవెన్ ఓల్డేజ్ క్రైసిస్ ఆల్సో అవన్నీ ఉపాధి వల్లనే ఎందుకంటే ఓల్డేజ్ ఉపాధి కానీ మనకు కాదు పుట్టిన దానికి ఓల్డేజ్ వచ్చేది పుట్టింది దేహం దానికి వస్తుంది ఓల్డేజ్ మనకు రావాల్సిన అవసరం లేదు క్రైసిస్ ఏదైనా దానికి ఉండాలి దానికి లేదు మనకుంది ఇట్ ఈస్ ఓకే అది దాని పరిస్థితి అది చేస్తాను అది బాగా ఆనందంగా ఉండాలి చూడప్పుడు ముసలితనం వచ్చేటప్పటికి మొక్కడికి ఇక్కడ బట్టేస్తే అది నడిచేటప్పుడు కూడా అరస్తా ఉంది టకా అంటే ఇంత బాగున్నాను ఇంత బాగున్నాను టకా టకా శబ్దాలు వస్తూ ఉన్నాయి ఎముకలు అర్థమవుతుంది అదేమీ అది నవ్వు అది నవ్వు దేహం నవ్వుతా ఉంది హే వచ్చేసి చాలా వరకు వచ్చాను ఇంక రీచ్ అయిపోతాను గమ్యం చేరిపోతాను దానికి కూడా మనకు వచ్చిన బాధ ఏంటంటే అది నేను అనుకోవడం వల్ల నొప్పులు దానికి వచ్చింది మనకు అర్థమవుతుందా ఇప్పుడు ఇది ఉపాధి యొక్క వ్యవహారం చాలా నాయన కాబట్టి ఇదిగో ఎప్పుడైతే ఉపాధితోనూ తాదాత్మ్యం చెందేవా నెక్స్ట్ కనెక్షన్ దుఃఖమంతా నీదే కాబట్టి ఉపాధి లక్షణాలు ఇప్పుడు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది నానోపాధి వశా దేవ జాతివర్ణాశ్రమాదయ ఆత్మన్యాపితాస్థోయే రసవర్ణాది భేదవత్ ఉపాధి లక్షణాలు చాలా అందమైన శ్లోకాలు ఇది ఈరోజు నో మీరు సబ్జెక్ట్ వినడం కాదు చాలా బాధల నుంచి మనం విడిపడిపోవచ్చు ఈరోజు అర్థమైతే బరువులన్నీ దించుకోవచ్చు కావాలంటే తర్వాత ఎత్తుకుంటారు కానీ అదంతా శృతి మందిరంలో జరుగుతుంది ఇప్పుడు కనుక బాగా అర్థమవుతాయి ఈ శ్లోకాలు అద్భుతమైన శ్లోకాలు జస్ట్ లిసన్ ఉపాధి లక్షణాలు చెబుతాడు ఇప్పుడు ఉపాధి ఏంటి మనం కానిది నైనా మనం కానిది కాబట్టి తద్భేదాత్ ఉపాధి భేదాత్ భిన్నవద్భాతి తను నాశే కాబట్టి ఉపాధి నశించిపోవాలి అది ఉండడానికి అవకాశం లేదు అంటే ఉంటే ఉండని అది మనం కాదని మనకు తెలియాలి కదా కాబట్టి అసలు ఉపాధి లక్షణాలు ఏంటో తెలుసుకోవాలి మొదట అంటే మనం కానిది ఏదో మనం కానిది ఏదో అది మనకు బాగా తెలిసి వస్తేనే మనం కానిది ఏదో అది మనకు బాగా తెలిసి వచ్చినప్పుడు మనమేమిటో మనకు అర్థమవుతుంది ఇప్పుడు మనం ఏమిటో మనకు అర్థం కావడం లేదు ఎందుకో తెలుసా మనం కానిది మనం అనుకుంటున్నాం కనుక కన్ఫ్యూజన్ ఉంది కదా తాడు తెలియడం లేదు ఎందుకో తెలుసా లేని పామే ఉన్నది అనుకోవడం వల్ల ఇప్పుడు మనకి ఎంతసేపు కనపడ్డా ఆ పాము పైకి లేచినట్టుగా అది బుస కొట్టినట్టుగా దానికి ఏదో కూరలు ఉన్నట్లుగా అది మెరిసిపోతున్నట్టుగా అంత వ్యవహారం కారణం ఏంటో తెలుసా ఉన్నది ఎప్పుడైతే ఉన్నట్లుగా అర్థం కావడం లేదో లేనిది ఉన్నట్లు అర్థం అవుతూ ఉంది కాబట్టి ఇంతగా మన స్వరూపం ఏమిటి అది మనకు తెలియదు ఉపాధి మనం అని అనుకుంటున్నాం ఏదైతే మనం కాదో అది మనం అనుకుంటున్నాం మనం కానిది మనం అనుకున్నప్పుడు ఇంక మనం మనకేం తెలుస్తాం మిజీ ఇట్లా కూడా ఉంటుందా శుభ్రంగా ఉంటుంది చెప్తాను తర్వాత ఎట్లా ఉంటుందో చెప్తాను కాబట్టి మనం కానిది మనం అనుకుంటూ ఉన్నాం కనుక ఆ మనం కానిది ఏదో మనకి తెలిసి వచ్చిందంటే ఇది నేను కాదు ఇంకా నువ్వేది అది ఏది అది ఇది బృహదారానికి ఉపనిషత్తులో నేతి నేతి నేతి నేతి నా ఇతి నా ఇతి నాట్ దిస్ నాట్ దిస్ ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు నిర్వహణ షట్కం అది కాదా చెప్పండి మనో బుద్ధ్యహంకార చిత్తాని నాహం అహం శ్రోత్రం నీహ్వా నగ్రాణనేత్రే నవ్యోమ భూమిర్న తేజో నవాయుర ఇవన్నీ నేను కాదు ఇంకా నువ్వు చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం శివోహం శివోహం అర్థం ఇప్పుడు చిదానంద స్వరూపుడు అనేటువంటి నేనే ఇవన్నీ కాదు అని ఎట్లాగైతే తెలుసుకుంటున్నావో నెతి నెతి ఇది కాదు ఇది కాదు నేను కానిదేదో నాకు తెలిస్తే నేను అయిందేదో నాకు తెలుస్తుంది ఇప్పుడు వచ్చిన బాధ ఏంటంటే మనం కానిదే మనం అనుకుంటూ ఉన్నాం నానోపాధి వశాత్ ఏవా నానోపాధి వశాత్ ఏవా నాన ఉపాధి వశాత్ అనేకమైన ఉపాధులు ఉండడం చేత ఈ ఉపాధులతో తాదాప్యం చెందడం వల్ల నానా ఉపాధివశాత్ ఏవ జాతి వర్ణ ఆశ్రమాదయ ఆత్మని ఆరోపిత అది అన్వయం చూసుకోండి అక్కడ ఏమైంది సెంటెన్స్ నానా ఉపాధి వశాత్ ఏవ సరేనా భిన్నమైనటువంటి ఈ ఉపాధులు ఏవైతే ఉన్నాయో ఈ ఉపాధుల వల్లనే ఏం జరుగుతుంది జాతి వర్ణ ఆశ్రమ ఆదయ అది మొదలైనటువంటివి ఇవి ఆత్మని ఆరోపిత ఆత్మని ఆరోపిత ఆత్మని ఆరోపిత ఇవన్నీ ఆత్మలో తీసుకెళ్ళి ఆరోపించడం జరిగింది కథం ఆ తర్వాత చెప్తాం ఎగ్జాంపుల్ తర్వాత ఎగ్జాంపుల్ అట్లా ఇప్పుడు చూడండి ఉపాధులు ఎప్పుడైతే అనుకుంటూ ఉన్నామో ఉపాధి నేను అని అనుకోవడం వల్ల ఉపాధి ధర్మాల్ని మన ఎందు ఆరోపించడం జరుగుతూ ఉంది సర్పం యొక్క లక్షణాలన్నీ తీసుకెళ్ళి రజ్జువులో ఆరోపించడం జరుగుతూ ఉంది వాస్తవానికి ఆడ రజ్జులో ఈ సర్ప లక్షణాలు ఏమీ లేవు దీనికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ఒకవేళ కాలు నువ్వు పెట్టినా కూడా త్రాడు నిన్ను కరిచేది ఏమీ లేదు ఎందుకని అది పాము కాదు కనుక పాము యొక్క లక్షణాలను నువ్వు తాడు ఎందు ఆరోపిస్తూ ఉన్నావు కాబట్టి సర్పం యొక్క స్థితిని రజ్జువులో ఎట్లాగైతే ఆరోపిస్తూ ఉన్నావో లేని దానిని ఉన్నదానిలో ఎప్పుడైతే ఆరోపిస్తూ ఉన్నావో నీవు కానిటువంటి లక్షణాలను తీసుకెళ్ళి నీ ఎందు ఆరోపిస్తున్నావో నువ్వు ఎవరు ఆత్మ ఆత్మని ఆరోపితాహ ఎందువల్ల నానా ఉపాధి వశాత జాతి వర్ణ ఆశ్రమాదయ ఎట్సట్రా అది ఇంకా ఉండే కొన్ని చెప్పాడు కొన్నిట్లో కొన్ని టెక్స్లో జాతి వర్ణాశ్రమాదయ అనే చోట జాతి నామాశ్రయ నామ అని ఉంటుంది వర్ణ బదులు నామాశ్రమాదయ అని కూడా ఉంటుంది అది పాఠాంతరం సరేనా కొన్ని టెక్స్ట్లు అట్లా కూడా ఉంటుంది నథింగ్ రాంగ్ ఇప్పుడు చూడండి జాతి చూడండి మళ్ళీ ఉపాధుల వల్ల వస్తుంది జాతి మానవ జాతి ఎందుకు మానవ జాతి అనాల్సి వచ్చింది పశుజాతి కూడా ఉంది కనుక ఎందుకని మేము ఉన్నాము మాలాగా లాగా నువ్వు బిహేవ్ చేయొద్దు అని చెప్పడానికి పశు జాతి కూడా ఉంది కనుక సరేనా మానవ జాతి ఏమి గోజాతి మర్కట జాతి ఇది జాతి ఒక్కొక్క జాతి కాబట్టి మానవులంతా ఒక జాతి అనుకున్నాం అనుకోండి ఉపాధి వశాత్తి ఇప్పుడు వచ్చిన కర్మతో మళ్ళీ దీంట్లో పురుష జాతి స్త్రీ జాతి లేకపోతే ఇట్లెందుకు గుర్చోవాలి జాతిభేదం ఏమి జాతి భేదం వాళ్ళ మానవులు మీరు దేవతలు ఇంకో కాబట్టి అందరం మానవులమే అందరం మానవులమే వాళ్ళక్కడ ఇళ్ళిక్కడ ఎందుకయ్యా జాతిభేదం స్వామి ఏమి జాతి భేదం అయ్యా పురుష జాతి నాదిప్పుడు సమదృష్టి మూడో జాతి కూడా కాకపోతే వాళ్ళు ఎట్లుంటారో తెలియదు కనుక వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి వేరేగా ప్లేస్ ఇస్తాం వాళ్ళు కూడా ఎట్లుంటారో మనకు తెలుసు వాళ్ళ నడకైతేనేమి మాట అయితేనేమి చెస్ట్ అయితేనేమి చూపైతేనేమి దాన్ని బట్టి వాళ్ళకు కూడా సపరేట్గా అరేంజ్ చేస్తాం చూడండి మళ్ళీ కాబట్టి మానవ జాతి అని ఒకవైపు అనుకుంటున్నా దాంట్లో స్త్రీలు పురుషులు మళ్ళీ జాతి జాతిలో జాతి జాతి క్రియేషన్ ఎట్లాగైతే ఉందో ఇది కూడా అంతే ఇప్పుడు మళ్ళీ దీంట్లో చైతన్య యువత వీళ్ళెవరు ఈ టైర్లెస్ కైట్స్ ఎక్కడి దీంట్లో మళ్ళీ వివాహిత జాతి అవివాహిత జాతి పెళ్ళైన వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు సన్యాసులు చూడు ఎన్నో మళ్ళీ అంటే ఒకవైపు జాతిలో జాతి జాతిలో జాతి మళ్ళీ దీంట్లో వాళ్ళందరూ ఒక మీటింగ్ అండి వీళ్ళందరూ ఒక మీటింగ్ వాళ్ళది ఏంటండి వాళ్ళందరూ నాస్తికులు వీళ్ళెవరు ఆస్తికులు నాస్తిక జాతి ఆస్తిక ఇంక పోతూ ఉంటుంది ఇది ఎందుకంటున్నంటే నానోపాధి వశాత్ ఏవా ఉపాధి పేదమే కాదు దేహం ఒక ఉపాధి ఇంక తర్వాత వస్తాడు మనసు ఉపాధి సూక్ష్మ శరీరం సూక్ష్మ ఉపాధి కారణ శరీరం కారణోపాధి స్థూల శరీరం స్థూలోపాధి కదా వీటిల్లో ఒక్కొక్క దాన్ని బట్టి మళ్ళీ మారిపోతూ ఉంటుంది అది నానోపాధి ఉపాధి ఇప్పుడు స్థితి మళ్ళీ చూడండి దీంట్లో మళ్ళీ దీంట్లో కూడా జాతుల్లాగా పొజిషన్ ఆయన ధనికుడు ఈయన వాళ్ళందరూ ఒక చోట చేస్తారు వీళ్ళందరూ ఒక చోట చేస్తారు ఎక్కడ ట్యాంక్ బండి మీద అయినా సరే ఒకవైపు విఘ్నేశ్వరుడు చెప్తానే ఉండాడు అందరూ నాకు కలిసిపోతారు జాగ్రత్తని అంత చివరికి వచ్చేది నేను అయినప్పుడు కూడా అక్కడ ట్యాంక్ బండి మీద చూస్తే ధనం కలిగిన వాళ్ళంతా ఒకవైపు ఉంటారు ధనం లేని వాళ్ళంత ఒకవైపు ఉంటారు చదువు కలిగిన వాళ్ళంతా ఒకవైపు ఉంటారు చదువు లేని వాళ్ళంతా ఒకవైపు ఉంటారు అక్షరాశిలో ఒకవైపు ఉంటారు నిరక్షరాశిలో ఒకవైపు ఉంటారు విద్యావంతులు ఒకవైపు ఉంటారు విద్యాహీనులు ఒకవైపు ఉంటారు విద్య అనేది బుద్ధికి సంబంధించింది సార్ చూడండి విద్య అనేది బుద్ధికి సంబంధించింది బుద్ధి భేదాత్ మళ్ళీ ఉపాధి బుద్ధిని బట్టి అట్లా దేహం దేహాని స్థాయిలో బట్టి ఒక విధంగా దేహస్థాయిలో చూచినప్పుడు ఆరోగ్యవంతులంతా ఒక చోటు ఉంటారు అనారోగ్యవంతులంతా చోటు మీరు చూడండి కావాలంటే పోండి ఇందిరా పార్క్కి నేను పోనీ అక్కడికి మీరు పోయి చూడబోండి అక్కడ ఇంకొక ముగ్గురు నలుగురు ఉంటారు ఎంతమంది ఉంటే అన్ని కర్రలు ఉంటాయి పక్కనే కొట్టడానికి కాదు నడవడానికి వాళ్ళని చూడండి ఒకటే సబ్జెక్ట్ నడుస్తూ ఉంటుంది ఏమండి ఇదేదో కొద్ది డయాగోల్డ్ అనే అది ఇది వచ్చింది దానివల్ల కూడా తగ్గుతుంది అంటారు మీరు ఏమన్నా యూస్ చేశారా దాన్ని ఎందుకంటే ఈ డయాబెటిక్ కేసెస్ ఇవన్నీ ముసలాళ్ళు ఆరోగ్యం ఉండేవాడేమో క్రికెట్ గురించి మాట్లాడతాడు అనారోగ్యం ఉండేవాడేమో కూర్చొని నీ షుగర్ ఎట్లా నీ బీపీ ఎట్లా వాడేమో ఉపాధి వశాత్ ఏనే ఉపాధి వశాత్ ఇప్పుడు మీకు దేశంలో ఏమేమి జరుగుతూ ఉన్నాయి వాటి మీద ఇది బుద్ధికి సంబంధించింది బుద్ధి ఒక ఉపాధి కదా ఈ బుద్ధి వేరు ఆ బుద్ధి వేరు ఉపాధి భేదాత్ కాబట్టి ఈ బుద్ధిలో ఉండేటువంటి లక్షణాలేంటి క్రికెట్కి సంబంధించినవి అక్కడేంటి సైన్స్కి సంబంధించినవి ఎందుకో తెలుసా వీళ్ళందరికీ ఏముందో ఏమి లేదో నాకు తెలియదు కానీ బుద్ధి మాత్రం ఉందని నేను అనుకుంటున్నా బికాస్ నాకు బుద్ధి ఉంది కనుక మరి వీళ్ళందరికీ బుద్ధి ఉండేటప్పుడు వాడు క్రికెటే ఎందుకు మాట్లాడుతూ ఉండడు ఉపాధి భేదాత్ మరింత అవుతుంది బుద్ధి కూడా ఉపాధి ఆ దాంట్లో భేదం ఉండడం చేత ఇన్ని సబ్జెక్ట్స్ నడుస్తూ ఉండేవి దేహస్థాయిలో నుంచి చూసినప్పుడు భేదాత్ స్థూల శరీర భేదాత్ ఆరోగ్యం అనారోగ్యం బుద్ధి అట్లా వికలాంగులు అంతా వచ్చాట అర్థమవుతుంది చక్షుష్మంతులంతా ఒకవైపు అంధులంతా ఒకవైపు ఇది ఏ భేదం దేహభేదం కాది బుద్ధి భేదం కాది ఇంద్రియ భేదాత్ ఇంద్రియ భేదాత్ కాబట్టి కళ్ళు ఉండేవాళ్ళంతా ఒక చోట వాళ్ళంతా ఒక చోట దీంట్లో క్యాటరక్ట్ వచ్చిన వాళ్ళంతా ఒక చోట ముసలాళ్ళు అప్పుడు మీకు ఎంత దూరంలో కనపడుతుందండి ఈయన మీరు ఎప్పుడు రిటైర్ అయినారు మీకు ఏమేమి కనపడతా ఉండే నాకండి ఇప్పుడు మీ ఆవిడ ఎంత దూరంలో ఉంటే మీకు కనపడుతుంది ప్లేట్లో ఇడ్లీ ఉంటే కనపడుతుంది కనపడింది ఎప్పుడు ఒత్తి సంచేత్కొని వచ్చిందంటే నాకు కనపడుతుంది దగ్గర కూర్చొని కూడా ఎందుకని ఏం చెప్పంటున్నారు చూసారా ఉపాధి భేదా అండర్స్టాండ్ జాతి జాతిలో ఇంత అందుకని చెప్తున్నా జాతి గతి ఇంత ఉంది ఇంక పొతూ ఉంటుంది అంతే అందువల్ల చూడండి ఎక్కడ చూసాను ఇక రెండోది వర్ణ వర్ణ భేదాత్ ఈయన బ్రాహ్మడు ఆయన క్షత్రియ ఆయన రెడ్డి ఈయన కమ్మ ఆయన వెలమ ఈయన బీసీ ఆయన ఏసీ ఆయన డిసి కరెక్ట్ అర్థమవుతుందే ఈ సీలన్నీ కలిసి సీ సి అంటుంటే ఇవన్నీ చూస్తామయ్యా ఉండేది ఒకటి అయిపోయింది అర్థమవుతుంది రకరకాలు ఆశ్రమైనారిటీ అందరూ కలిసి మైనారిటీ ఇది వర్ణభేదాత్ ఆశ్రమభేదాత్ బెండకాయ బెండకాయతో స్టార్ట్ అవుద్ది బ్రహ్మచర్యం బ్రహ్మచర్య ఆశ్రమం గృహస్థాశ్రమం వనప్రస్థాశ్రమం సన్యాసాశ్రమం ఓకే ఈ ఆశ్రమం ఆది మొదలైనవి అని అర్థం కాబట్టి పేర్లు పేర్లలో భేదాలు కులము ఇవన్నీ వస్తాయి ఆది అన్నప్పుడు ఎట్సట్రా అన్నప్పుడు ఇవన్నీ వస్తాయి ఇవన్నీ దేని మీద నుంచి వస్తూ ఉన్నాయి అని చూస్తే ఉపాధి కేవలం ఉపాధులే ఈ ఉపాధుల నుంచి ఉపాధి వినిర్ముక్త ఎప్పుడైతే ఉపాధి నుంచి విడిపడతాడో అతడి జ్ఞాని కనుక ఆత్మ జ్ఞాని కనుక అతనికి అంతా ఒకటేగా ఉంటుంది ఉపాధులతో సంబంధమే లేదు ఎన్ని బల్బులున్నా అన్నిట్లో కరెంటే ఉంది ఎన్ని కొండలున్నా అన్నిట్లో ఆకాశమే ఉంది అర్థమవుతుంది ఎన్ని మట్టి పాత్రలున్నా అందులో మట్టే ఉంది మృత్యుకేత సత్యం కాబట్టి క్షేత్రజ్ఞ స్వరూపం అది గనక క్షేత్రజ్ఞ స్వరూప భాక్ కాబట్టి ఆయన యొక్క ఇంద్రియాలని మనసుని దేహాన్ని నియమించేటువంటి క్షేత్రజ్ఞ స్వరూపం ఏదో అదే నాలో క్షేత్రజ్ఞ స్వరూపం నేను నా చైతన్యం అది ఆయన చైతన్యం అది కాబట్టి అతనికి నాకు ఉపాధి భేదమే కానీ వస్తుత ఒకటే ఆ కొండలో ఉండే ఆకాశం ఈ కుండలో ఉండే ఆకాశం ఆకాశాన్ని జ్ఞానం కలిగిందంటే రెండు ఒకటే కాబట్టి సమసమాజ నిర్మాణం సమసమాజ దృక్పథం అనేటువంటిది వేదాంతం అర్థమైనప్పుడు వస్తుందే కానీ ఇంకొక విధంగా వచ్చేందుకు అవకాశమే లేదు వేదాంతం అర్థమైనప్పుడే ఆత్మస్వరూపం అర్థమైనప్పుడే నిన్ను నువ్వు ఎలా చూసుకుంటావు అందరూ నీకు అలాగే కనపడతారు అది సర్వత్రా సమదర్శిన సర్వత్రా ఎక్కడికన్నా నువ్వు వెళ్ళు నువ్వు చూస్తే ఒకటే కనపడుతుంది ఎందుకని జ్ఞానం కలిగిన వాడివి కనుక ప్లీజ్ కాబట్టి ఈ విధంగా ఉపాధి ఉపాధుల వల్ల నా నా ఉపాధి వశాత్ ఏవ జాతి వర్ణాశ్రమాదయ ఆత్మని ఆరోపిత ఇవన్నీ కూడా ఆత్మలో ఆరోపించాం దేహధర్మాలని ఇంద్రియ ధర్మాలని ఇప్పుడు నేను గుడ్డివాడిని అంటాడు ఆత్మ గుడ్డితనం లేదు నేను బుద్ధిహీను అంటాడు నాకు జ్ఞానం లేదంటాడు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ జ్ఞానం లేకుండా ఎట్లా పోతుంది నాకు జ్ఞానం లేదు అనే జ్ఞానం నీకుంది అదే జ్ఞానం ఇంకేంటి జ్ఞానం జ్ఞానం లేదని ఎందుకు చెప్తావు నువ్వు ఇదంతా కూడాను ఉపాధి ధర్మాల్ని తీసుకెళ్ళి ఆత్మని ఆరోపిత కథం ఎట్లానండి మాకు అర్థమయ్యేటప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఏంటి సుఖాపబోధాయ సోయే రసవర్ణాది భేదవత్ తోయే జలే నీటిలో రసవర్ణాది భేదవత్ రసం టేస్ట్ వర్ణం కలర్ రసవర్ణాది భేదవత్ ఇప్పుడు నీళ్ళల్లో రంగు రుచి ఎక్కడుంది నువ్వు బెల్లం వేసేవనుకో పానకం అయిపోతుంది ఉప్పేసేవానుకో వేరే కాబట్టి నీళ్ళు ఉప్పగా ఉండేటవల్ల నీళ్ళు నీళ్ళే నువ్వు ఉప్పు వేయడం వల్లది అట్లయింది అది ఉపాది భేదాత్ అర్థమవుతుంది కాబట్టి తోయే నీటిలో రసవర్ణాది భేదవత్ కాబట్టి నీటిలో రంగు రుచి ఎట్లా తెలుస్తూ ఉందో ఇప్పుడు గంగా చూస్తే తెల్లగా ఉంది ఎందుకంటే హిమాలయాల నుంచి వస్తూ ఉంది కనుక ఇటు పోయి కృష్ణను చూసామంటే నల్లగా కనపడుతుంది ఎందుకంటే నల్ల రేగడ నేల మీద నుంచి వస్తూ ఉంది అది దాంతో సంబంధం కలిగి రావడం వల్ల ఉపాధి భేదాత్ మంచి వర్షపు జలం స్వచ్ఛంగా మనకు నిర్మలంగా ఉంటుంది వర్షపుజలం కదా చిన్నప్పుడు తాగేవాళ్ళం ఇట్లా పెట్టుకుని తాగేవాళ్ళం ఇప్పుడు లాభం లేదు మినరల్ వాటర్ అయితే తప్ప హాయిగా తాగేవాళ్ళం కానీ ఆ రోజుల్లో మనం గుర్తించకపోయిన తమాష ఉంది వర్షం వచ్చినప్పుడు పిల్లలు ఎగురుతూ ఉంటారు చూసారా ఏమి వాన తాతలా వాన తాతలాని ఎగురుతాను వర్షం పడతాది చూడండి అప్పుడు నీళ్లు తాగేటప్పుడు బాగుండదు తాగేటప్పుడు అన్నా ఎప్పుడో దాగినే చెప్తారా ఉదయం దాగినా కాపీ ఎగిన ఓకే అది మంచిది ఎందుకో తెలుసా అట్మాస్ఫియర్ నుంచి వస్తుంది ఫస్ట్ మేఘం నుంచి మేఘం నుంచి వచ్చేటప్పుడు స్వచ్ఛమైన జలం వస్తుంది నిర్మలమైన జలం వస్తుంది కానీ అట్మాస్ఫియర్లో చాలా మాయిశ్చర్ ఉంటుంది కదా దాని మీద నుంచి వస్తుంది కదా అందువల్ల మనం మొదట తాగేటప్పుడు ఏదోగా ఉంటుంది పచా పచా పచా పచాగా ఉంటుంది నీళ్లు కూడా కొద్దిసేపు అయిన తరువాత అలా వర్షం పడుతు ఉంటుంది అనుకోండి ఆ మాయిశ్చర్ అంతా పోతుంది అప్పుడు చూడండి తీయగా ఉంటుంది కదా కానీ బట్ ఏమవుతుంది మేఘములో ఉండే జలములు లేదు ఇది మధ్యలో ఉపాధి భేదాత్ అందువల్ల రసము వర్ణము అనేటువంటివి జల లక్షణం కాకపోయినా ఉపాధి వశాత్ ఏవా రస వర్ణ భేదాది భేదవత్ తోయి రసవర్ణాది భేదవత్ ఆత్మని ఆరోపిత జాతి వర్ణాశ్రమాదయ స్వామీజీ ఇంతేనంటారు అంతే ఇప్పుడు నీకు వారు చెప్తాను చాలా పెద్ద విషయం ఇది డీప్గా కాంటంప్లేట్ చేస్తే తప్ప దీని నుంచి విడిపడడం కష్టం ఉపాధితో తాదాత్మ్యం చెంది ఉన్నంత వరకు అర్థమవుతుంది నీకు మూడు మూళ్ళ ఆరే ఉపాధి వినిర్ముక్త అప్పుడే నీకు అర్థమవుతుంది ఎందుకనంటే ఈ ఉపాధిలో పడి ఇప్పుడు అందుకని గురువులు జ్ఞానాన్ని అందిస్తే కూడా చాలామంది అందుకోలేరు ఎందుకు అంతఃకరణ చూద్దంటే ఇదే కారణం ఈ రాఘద్వషా చేత కలుషితం వాళ్ళకి ఏం చెప్పినా కూడా వాళ్ళు ప్రతిదాన్ని ఇప్పుడు వాళ్ళ నాలెడ్జ్ ఎంత ఉంటుంది ఇప్పుడు నాకు నాలెడ్జ్ ఎంత ఉంటుంది గురువు దగ్గరకు పోతే శంకరలాంటి గురువు దగ్గరకు కూర్చుంటే నా నాలెడ్జ్ ఏంటి కానీ నా నాలెడ్జ్తో ఆయన్ని తూచ తూర్చాలని ప్రయత్నం చేస్తాను ఇక్కడ వస్తుంది ఉపాధి ఉపాధి వశాత్ జ్ఞానానికి కూడాను ఓ ప్రతిబంధకం అవుతుంది కారణం ఏంటి తెలుసా వీటిలోనే కొట్టుకుపోతున్నాం వచ్చిన బాధది వీటి నుంచి విడిపడి జ్ఞానాన్ని అందుకోవాలి ఓపెన్ మైండెడ్గా ఉండాలి అప్పుడే జ్ఞానం అందుతుంది కాకపోతే మనం ఒక పెద్ద ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉన్నాం అభిమానాలు కావాల్సినవి రాగద్వేషాలు కావాల్సినవి కామక్రోధ లోప మోహమాదం ఇది ఇప్పుడుది కాదు కదా అనేక ఇప్పుడు ఈ జన్మలోవి ఉంటాయి పూర్వజన్మలోవి కూడా ఉంటాయి ఇవన్నీ కలిపి లోపల ఉంటాయి ఈ ప్రవాహంలో ఏది ఉపాధి ఏది సత్యమో గుర్తించలేని స్థాయి ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి ఒక యోగా సెంటర్ పెట్టుకొని ఒక చోట భార్య భర్త నడుపుతూ ఉండరు యోగా సెంటర్ వస్తారు ఆదివారం ఆదివారం వస్తారు అక్కడికి ఎంప్లాయీస్ అంతా వస్తారు వాళ్ళు కూర్చోబెడతారు కూర్చోని పెట్టి మీరేం బాధపడాల్సిన అవసరం లేదు మీరేం భయపడాల్సిన అవసరం లేదు మీకు ఇంకా అన్ని జబ్బులు పోతాయి మీకేముంది ఒకటి బీపీ ఉంది ఒక షుగర్ ఉంది అన్నీ పోతాయి అంటే సర్వలో కొనేవారిని యోగా ఏం చేయాలి నీకు బా చెప్తాను అది చెప్తాను ఇది చెప్తాను ఇది కూర్చోబెట్టేసారు వాడిని ఈ భార్య భర్తలు ఇది ఒక వ్యాపారం వాళ్ళకి జరుగుతూ ఉంది కొంత కొద్ది పోయి నాకు కొద్ది బాగున్నట్టుగా ఉందండి ఇంతకుముందు చెయ్యి ఇట్లా కదలడం లేదండి ఇప్పుడు కొద్దిగా కదలుతుంది అంటాడు ఆ పక్కన ఆయన అంటాడు మీ చేయి బాగా కదులుతుంది కదా అది నా కాలు కొద్ది కదల నేను కూడా వచ్చేది అని కూడా పోతూ ఉన్నారు కాళ్ళు చదువు కదిస్తున్నారు అప్పుడు ఒకరోజు భార్య భర్తతో చెప్తుంది ఏమండి మన యోగా సెంటర్ బాగా ఇంప్రూవ్ అవుతా దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేస్తే బాగుంటుందని భర్త అదే చెప్పు ఎట్లా చేస్తే బాగుంటుంది ఏం వాళ్ళు ఆదివారం వస్తారు అందరూ ఎంప్లాయీస్ అంతా అందరూ అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళేటప్పుడు కైవెలిధామం దగ్గర భార్య ఉంటుంది అంటే గేటు కైవెలిదామంటే గేటు అన్న ఉద్దేశం వాళ్ళ హాల్ హాల్లో అంతా కూడాను యోగా ఈగా అంతా చెప్పేస్తారు అది కూడా ఏసీ ఓకే అవి వచ్చేటప్పుడు ఈవిడ ఉంటుంది అక్కడ ఎక్కడ గేటు దగ్గర బయట వెళ్ళే వాళ్ళకి ఒక్కొక్క పువ్వు ఫ్లైట్లో కనుక ఎయిర్ హోస్టేషన్ ఉంటుంది చూడు ఏ మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా నవ్వాలా వాళ్ళు నవ్వుతానే మనం నవ్వకపోతే అది బాగుండదు నేను అందుకని ముందే కదిలినప్పుడే నవ్వుతూ పోతుంటా వాళ్ళని ఎప్పుడు నవ్వితే అప్పుడు ఆన్సర్ అనుకోవాలి ఎందుకంటే నాకు నవ్వు నువ్వు ఎప్పుడు నవ్వుతావు తెలియదు నువ్వు చూసినప్పుడు ఎందుకంటే నేనే నవ్వుకుంటా దిగినంతవరకు ఒకవేళ వాళ్ళు వచ్చి నీ పేరేదండి చిదానందదానందా అర్థమవుతుందే అందువల్ల ఆవిడ ఓ వెళ్ళేటువంటి వాళ్ళకంతా ఓ పువ్వు ఇవ్వడం రోజు పెట్టుకుంటుంది పువ్వు ఇవ్వడం పళ్ళే దాని అర్థం అంటే ఈ పువ్వు ఎట్లాగైతే ఉందో మా యోగా సెంటర్కి వస్తే మీరు కూడా ఒకరోజు ఈ పువ్వులాగా ఫ్లవర్ లైక్ ఇంత బాగా వచ్చేస్తారు చూడండి పువ్వు ఉందో రోజా పువ్వులాగా మీరు తయారవుతుంది వీడు బొగ్గులాగా ఉన్నా కూడా ఇంటికి పోయి భార్యతో నేనేమైనా రోజేపోలా కనపడుతున్నాను నిన్ను చేసుకున్నాను అందుకునుకోవాలి ఇలా జరుగుతుంటే భార్య ఒకరోజు ఏమండి బాగా ఇంప్రూవ్ అవుతూ ఉంది కానీ ఇప్పుడు మీరు అక్కడ క్లాస్ ఇస్తూ ఉండాలి మీకు తెలియడం లేదు ఎందుకంటే నేను కదా ఇచ్చేది ఇప్పుడు ఫ్లవర్ పోయేవాళ్ళకి మీరేమో అక్కడ క్లాస్ ఇస్తుంటే మీకు తెలియలేదు అందువల్ల మీరు ఒకసారి మీరొచ్చి మీ చేతి కూడా ఇస్తే వాళ్ళకు కూడా మనకు బోధించారు ఆయన ఇచ్చాడు అనేది ఒకటి రెండోది మీకు కూడా ఎవరెవరు వస్తాడు కొత్త వాళ్ళు మీరు పాత వాళ్ళే అనుకుంటారు చాలామంది కొత్త వాళ్ళు వస్తున్నారు ఎట్లా తెలుసు ఎవరు లేచిపోతే వాళ్ళు కొత్త మన దగ్గర లేవర్లేను అందువల్ల మీకు కూడా తెలిసి వస్తుంది ఎవరెవరు మనకు కస్టమర్స్ ఎవరెవరు అని బాగుంటుందండి వాళ్ళకు కూడా మీరు పలకరిస్తే వాళ్ళ అంటే అవును నాకు కూడా రాలేదు ఐడియా ఈరోజు వస్తాను లేని ఆయన ఈరోజు క్లాస్ అయిపోతానే సరసరని కారిడార్లో నుంచి ఆయన వచ్చేసి ఈరోజు ఆమె లేకుండా ఆయన చేరాడు రెడీ కొత్త కదా ఆమెంటే రోజు ఇస్తుంది కొత్త ఆమె ముందు చెప్పింది ఇట్లా ఇవ్వాలా ఇట్లా ఇస్తావు కావాలా ఇట్లు ఇవ్వదు సరేనా ఒక ఆవిడ వచ్చింది పాపం ప్లెయిన్గా ఉండే డ్రెస్సు మామూలుగా వచ్చింది ఈయన నవ్వి ఆమె చెప్పింది కదంతా రిహార్సల్ సరే ఆవిడ పాపం తీసుకున్నది ఇతనికి ఎప్పుడు పరిచయం లేదు అంటే ఇతను క్లాస్ స్టార్ట్ చేసినప్పుడు ఇంత పరిచయం అయింది కాదు కొత్త ఆమె చెప్పింది కరెక్టే కొత్త వాళ్ళు వస్తున్నారండి అప్పుడు మీకు మా క్లాసు నచ్చింది అనుకుందాము అవును సార్ అప్పుడప్పుడు వస్తూ ఉండండి మా సేవలు మీకు అందుతూ ఉంటాయి మీకు ఆరోగ్యం బాగుంటుంది అంటే అట్లాగే అట్లాగే సార్ మరి పక్కనే భార్య కూడా ఉంది మీ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వండి ఎందుకంటే ఒకవేళ ఈ మా భార్య కానీ నేను కానీ ఇక్కడ కొన్ని స్పెషల్ క్లాసెస్ జరుగుతాయి నేమిసారే వాళ్ళు స్పెషల్గా ఉంటుంది అలాంటప్పుడు మీకు ఫోన్ చేసి చెప్తాము మీరు రావచ్చు మీ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వండి అంటే ఆవిడప్పటికీ అట్లాగేనండి అని అన్నది ఇంకా పోలే వెనక వస్తు వచ్చేవాళ్ళు వస్తున్నారు ఈ లోపలన్నాడు మీరు ఉండేది బోయినపల్లేనా అన్నాడు అక్కడ ఆవిడకి ఏం చెప్పాలని అర్థం కాలేదు ఇంతటికి అర్థం చెప్పింది సరే సార్ సరే సార్ అని మళ్ళీ రమ్మంటే సరే అని ఫోన్ నెంబర్ అన్నీ బాగానే ఉన్నాయి మీరుండేది అన్నాడు ఆవిడతో ఆవిడలో చూసి ఏం చెప్పాలని అర్థం కాలేదు ఇతను డౌట్ పడ్డాడు అన్నిటికీ ఆన్సర్ చేసింది మీరుండేది బోయినపల్లె అంటే కాదండి నేను హైదరాబాద్లో ఉంటానని చెప్పొచ్చు కదా అమీర్పేటలో ఉంటానని చెప్పొచ్చు కదా కాకపోయి ఉంటే ఎందుకని మాట్లాడడం లేదనుకుంటున్నాడు వెంటనే ఇతను డౌట్ పడి ఏమైనా నేను చెప్పింది ఏమన్నా మిస్టేక్ చేసిందా ఏమిండని అంత నా ఉద్దేశం అది కాదు ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కదా ఒకవేళ దగ్గర అయితే వచ్చి చెబుదామని లేకపోతే ఫోన్ చేద్దామని అందుకని అడుగుతున్నానమ్మా ఇంకేమి లేదో అన్నాడు ఆవిడ ఉండే మీరు అంత కష్టపడాల్సిన అవసరం లేదులేండి అన్నది ఎందుకని అన్నాడు నేను మీ వంట మనిషి నండి ఓ సే అప్పుడు అప్పుడు భార్య వంక చూస్తున్నాడు భార్య నది నీకు ఎవరెవరు కూడా తెలియడం లేదు దేహాన్ని తీసుకెళ్ళి ఆత్మ అంటావు బుద్ధిని తీసుకెళ్ళి ఆత్మ అంటావు ఇంద్రియాలను తీసుకెళ్ళి ఆత్మ అంటావు కూడా నీకు తెలియడం లేదు నీకు వంట మనిషి ఎవరు ఎందుకో తెలుసా లోపల ఉపాధి వశాత్తి అంత లోపల చేరిపోయింది అది మనకు మెంబర్షిప్పు బాగా ఇది కస్టమర్స్ బాగా రావాలి చివరికి వంట మనిషిని కూడా గుర్తు పెట్టకుండా ఆయన దృష్టి అంతా కూడాను న్యూ కస్టమర్ అర్థమవుతుంది ఇది కార్యక్రమాల్లో పడిపోయి మనమేంటో మనకి ఏమీ అర్థం కాలేదు పోని అర్థం కానిది ఏందో ఒకటి ఒక రకంగా లేదు ఓసారి దేహం అంటాడు ఒకసారి ఇంద్రియాలు అంటాడు ఒకసారి మనసు అంటాడు ఒకసారి బుద్ధి అంటాడు ఒకసారి క్యాస్ట్ చెప్తాడు ఎన్ని ఎన్ని ఇప్పుడు చూశారు కదా ఎన్ని ఉన్నాయో జాతి వర్ణ ఆశ్రమ ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు ఎప్పుడండి ఇదిగో చూడు జ్ఞానం కలిగితే కానీ లాభం లేదు అందువల్ల ఒక రిలీజియస్ పర్స్టిట్యూషన్ చూస్తాను కదా ఈరోజు సడన్గా భగవంతుడి దగ్గర నిలబడ్డారు ఒక ముగ్గురు తలలో ఉంచుకొని వాళ్ళు అర్థం కావడం లేదు భగవంతుడికి ఏ లోకం తెలియదు నాకు ఏ భగవంతుడు అసలు తెలియదు పోయి నిలబడ్డారు నిలబడి ఏందన్న ఏం చేస్తామండి భూలోకంలో ఏం జరుగుతుందో మీకు తెలుసు కదా ఎంత రిలీజియస్ ప్రాసిక్యూషన్ ఇది ఎప్పుడు ఎక్కడ బాంబ్ బ్లాస్ట్ అవుతుందో తెలియదు అమాయకులు ఎంతమంది చచ్చిపోతారో తెలియదు మనశ్శాంతి లేకుండా పోయింది మాకు అందుకని మీ దగ్గరికి వచ్చాము మేము మరి ఈ సమస్య అందరికీ ఉంది భూలోకంలో కానీ వాళ్ళందరూ రాలేదు వీళ్ళే వచ్చారు కారణం ఏంటి వీళ్ళే రావడానికి కారణం ఏంటి వీళ్ళే రాగలరు వీళ్లే రాగలరు యోగ్యులు వీళ్ళు అందుకని వీళ్ళు వచ్చారు అప్పుడు వీళ్ళు తలముగా ఉంచుకొని ఉంటే ఆ భగవంతుడు అడిగాడు ఆ దేవుడు ఏంటి అసలు మీరెవరు అని ఒకరు తలెత్తారు నన్ను ద అంటారు దా అంటే దయా ఓహో నువ్వు దయా అవును నెంబర్ టూ తలెత్తి నన్ను ధ అంటారు ధ అంటే ధర్మం మొదటి వ్యక్తి దయా రెండవ వ్యక్తి ధర్మం చూడండి తమాషా మూడవ వ్యక్తి తలెత్తి నిన్నేమంటారు ధ్యా అంటారు అంటే ధ్యానం ధ్యానం దయా ధర్మం ధ్యానం ఈ ముగ్గురు వచ్చారు ఎందుకని ఎక్కడ చూసినా ఈ విధంగా ఉందండి ఇంకా రాబోయేటువంటి రోజుల్లో మేము ఎందుకు ఇప్పుడు అక్కడ మాకేం అర్థం కావడం లేదు మా ఉనికి ఏమిటో మాకు తెలియడం లేదు మా మనుగడ ఏమిటో దయ ఉంటే అమాయకపు బిడ్డలను కూడా చంపేస్తారా ఇంత అమాయకులు చచ్చిపోతూ ఉంటే ఏది దయ ఏది లేనప్పుడు నేను ఎందుకు అక్కడ అందుకని ఇక్కడికి వచ్చాను మీ దగ్గరికి ధర్మబద్ధంగా జీవించేవాళ్ళు ఉండారా ధర్మోపన్యాసాలు చేస్తూ ఉంటారు అందుకని అక్కడెందుకు ధర్మం లేనప్పుడు నేను అందుకని వచ్చాను నీ దగ్గర ఇవేంటి ధ్యానం ధ్యానం చెప్పేవాడికి ధ్యానాన్ని గురించి తెలియదు ధ్యానం చేయాలంటే ఆలయానికి పోదాం అనుకుంటే మూర్తిని చూసి ధ్యానం చేయడానికి సగుణ బ్రహ్మ విషయం మానస వ్యాపారా కాబట్టి సగుణ బ్రహ్మ విషయం మానస వ్యాపార ధ్యానం అన్నారు కనుక పోయి భగవంతుని దర్శిస్తామంటే ఆలయాల దగ్గర జరగతా ఉండే బామ్ ఎట్లా ఏం ధ్యానం కాబట్టి అక్కడ ఉండి ఏమిలా భూలోకంలో ధర్మం ఎక్కడా దయ ఎక్కడ ధ్యానం ఎక్కడా ఏంటి అసలు మా ఉపయోగం అప్పుడు భగవంతుడు అంటాడట చూడు మీకు ఉపయోగం లేదు పోంటి సరేనా ఇల్లు ఎప్పుడు నిలుస్తుంది అంటే పునాది బాగుంటే నిలుస్తుంది పునాది ఒక్కటే ఉంటే కూడా ఇల్లు కాదు ఇల్లు ఉండాలి కానీ పునాది స్ట్రాంగ్గా ఉండాలి ఇప్పుడు పరిస్థితికి దయకు సంబంధించి ఎంత ఎంత సేవలు చేసినా దయతోనే సేవలు చేసిన ఇతరులకి సంఖసేవ చేసే దయ ఉండేవాడే చేస్తాడు భూతదయ ఉండేవాడే సేవ చేసేది కుదరదు సార్ ను చేసుకో మంచిదే నీకు పుణ్యం అది దానివల్ల సమాజం మారే అవకాశం లేదు ధర్మం ఏది ధర్మం ఏది అధర్మం తెలియదు ఎవడికి అధర్మంగా ఆచరించేవాడు ఎవడు అధర్మాన్ని ధర్మం తెలిసిన అధర్మం తెలిసిన వాడే ధ్యానం ఎక్కడ చేస్తావు నువ్వు ధ్యానం ఏఈ రాగద్వేషాలు అణిగితే కదా నువ్వు ధ్యానాన్ని కూర్చుంటున్నావు బాగా ఆలోచించుకో చెబుతున్నావు నువ్వు కళ్ళు మూసి ధ్యానం చేసేటప్పుడు నీ ధ్యాసంతా దేని మీద ఉందో లేచిన తర్వాత ఆలోచన చేసుకో ఎందుకని ధ్యానం చేసే మనసు నీ దగ్గర లేదు ఎందుకని ఎవరిని గురించి అయితే ధ్యానం చేస్తున్నావు ఆ పరమేశ్వరుడు సంబంధించినటువంటి అవగాహన నీ దగ్గర లేదు కాబట్టి ధ్యానం ఉన్నావు నిరుపయోగంగా ఉన్నావు అందుకని ధ్యానానికి టిక్కెట్లు కూడా వస్తున్నాయి అమ్మకం అయిపోయింది అది ఒక కమోడిటీగా మారిపోయింది ధ్యానం అనేటువంటిది అండర్స్టాండ్ కాబట్టి నువ్వు ధర్మం నువ్వు దయ నువ్వు ధ్యానం మీ ముగ్గురు ఉపయోగం లేదు అందువల్లనే ఈ రిలీజియస్ పర్సిక్యూషన్ అంతా జరుగుతావు బాంబ్లాస్టర్ అంతా జరుగుతావు హింస అంతా పెరిగిపోయింది మరి ఎట్లండి మీ సృష్టి కదా నియతి ఉందని మీరే చెబుతారు నీయంతా నువ్వు చూసుకోపోతే ఎట్లా ధర్మం నేనేమి నిద్రపోలేదు విశ్వాన్ని సృష్టించిన వాడు విశ్రమించలేదు ఏ టైంకి అది జరగాల జరుగుతూ ఉన్నాయి జరగని ఇవన్నీ నీకు అర్థం కాని విషయాలు మీ ముగ్గురు పోండి కానీ మీరు అడిగేది ఏంటి ఈ పరిస్థితి మారాలంటున్నారు మీ ముగ్గురు వల్ల మాత్రం మారేందుకు అవకాశం లేదు దయ వల్ల మారదు ధర్మం వల్ల మారదు ధ్యానం వల్ల మారదు చేసుకోండి తప్పలేదు ఎందుకంటే చేయగలిగినవి చేయ తగినవి ఇంపార్టెంట్ కో అంటూ మరి ఎట్లా ప్రపంచం ఎట్లా మీ ముగ్గురు వల్ల ఉపయోగం లేదు కనుక నాలుగో వ్యక్తి అవసరమై ఉన్నారు ఇప్పుడు ఈ మూడు ఉన్నాయి ఉపయోగం లేదు నాలుగో వ్యక్తి కావాలా మీరు వెళ్ళిపోండి నేను నాలుగో వ్యక్తిని పంపిస్తా ఆ నాలుగో వ్యక్తి వచ్చినప్పుడు ఇవన్నీ ఆగుతాయి అవి ఆగినప్పుడు మీరు దివ్యంగా ప్రకాశిస్తారంతే అర్థమవుతా ఉంది సూర్యోదయంతో మొక్కల నుంచి పుష్పాలు వచ్చినట్టుగా ఆ నాలుగో వ్యక్తి సమాజంలో రాబోతూ ఉన్నారు ఆ నాలుగో వ్యక్తిని నేను పంపిస్తున్నా నాలుగో వ్యక్తి వచ్చినప్పుడు దివ్యంగా ఒక ప్రకాశం అలుగుకుంటుంతా అప్పుడు మీరు కూడా శోభిస్తారు పొండి అని భగవంతుడు చెప్తే వాళ్ళు వెనుదిరిగి నాలుగు అడుగులు వచ్చి వెనదిరిగి అడుగుతారట భగవాన్ కనీసం ఆ నాలుగో వ్యక్తి పేరన్నా చెబుతారా వెళుతున్నాం ఆ నాలుగో వ్యక్తి మీరు పంపించే వ్యక్తి పేరేంటి జ్ఞానం జ్ఞానం జ్ఞానం ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానం సెల్ఫ్ నాలెడ్జ్ ఇది నేను పంపించేది అది వస్తుంది ఇప్పుడు సరేనా అది వస్తుంది అది వచ్చిన రోజే ఈ మార్పు జరుగుతుంది కానీ లేకపోతే జరిగేందుకు అవకాశం లేదు ఎందుకని నానా ఉపాధివశాత్ ఏవ జాతి వర్ణాశ్రమాదయ ఆత్మని ఆరోపిత తోయే రసవర్ణాది భేదవత్ కథం యథా తోయే రసవర్ణాది భేదవత్ కదా ఇప్పుడు ఏం చేయాలి మనం ఉపాధుల నుంచి విడిపడిపోవాలి ఉపాధులు మూడు అవునా ఏంటి చెప్పండి అది చెప్తాయి తత్స్వోధ డెఫినేషన్ స్థూల సూక్ష్మ కారణ శరీరాద్క్త పంచకోశాతీత అవస్థాయ సాక్షి సన్ సచ్చిదానందరూప ఆత్మ అదే ఉపాధి ఉపాధి కారణోపాధి కార్యోపాధి కరణోపాధి ఇది ఇవే స్థూల సూక్ష్మ కారణ చరిత్ర మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా ఇది వచ్చు నైనా ఇది కార్యం కదా కార్యరూపంలో ఉంది కదా ఎఫెక్ట్ కదా ఇది దేహం కార్యోపాధి ఇది కార్య ఉపాధి దేహం వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఇక్కడ ఇది కదలాలి అంటే ఒకటి ఉండాలి అది కరణోపాధి కారణ కాదు కరణ ఇన్స్ట్రుమెంట్ సాధనం కరణోపాధి ఈ రెండు ఉండడానికి ఆధారంగా ఉంటుంది అది కారణోపాధి ఈ రెండింటికి కారణమైనటువంటిది ఇప్పుడు మన దేహం ఏదైతే ఉందో గ్రాస్ బాడీ స్థూలదేహం పంచీకృత పంచమహాభూత భూతభ్య జాతం ఈ స్థూలదేహం కార్యోపాధి ఇది ఉంది అని అంటే సూక్ష్మదేహం ఉండాలి లోపల సూక్ష్మదేహం ఉంటేనే స్థూలదేహం స్థూలదేహం ఉన్న చోట సూక్ష్మదేహం ఉండాలి స్థూలదేహం ఉన్న చోట సూక్ష్మదేహం ఉండాలి సూక్ష్మదేహం ఉంటేనే స్థూలదేహం కదులుతుంది సూక్ష్మదేహం గనక పోయిందా స్థూలదేహం నుంచి ఇది శవం ఆ సూక్ష్మదేహం సెటిల్ బాడీ అందులో పదిహేడు ఉంటాయి ఇక వస్తా తర్వాత చెప్తాను మీకు ఊరికే ఈరోజు టచ్ చేస్తున్నా మీరు తర్వాత శ్లోకాలు చూసుకొని వస్తారని కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు పంచప్రాణాలు కదా ఇక్కడికి పదిహేను అయినాయి కదా మనసు బుద్ధి సంకల్పించేది నిశ్చయించేది అప్పుడు పదిహేడు అవుతాయి లేదు పంతొమ్మిది పెట్టుకుంటాము స్వామి అంటే చిత్తమహంకారం పెట్టుకోండి కానీ పదిహేడే ఇంకా తగ్గించుకుంటాం స్వామి మోత ఎందుకంటే పదహారు పెట్టుకోండి ఎందుకంటే మనసు అన్న బుద్ధి అన్న చిత్తం అహంకారం అన్నంత ఒకటి అంతకన్నా చేస్తాం కాబట్టి మనసు బుద్ధి అన్నది శాస్త్రం ఎందుకంటే సంకల్పం చేసేటువంటిది నిశ్చయించేటువంటిది ఇది సూక్ష్మ శరీరం అందుకని చూడండి ఒకవేళ పడిపోయినాడు అనుకోండి కదలకుండా మనిషి డాక్టర్ దగ్గర పోయి మనం చెబితే లేదా వీడిని డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఈ వ్యక్తిని ఏం చేస్తాడో తెలుసా డాక్టర్ మనకు అర్థం కాదు ఉన్నాడ పోయాడు అనేది కూడా ఎందుకంటే ఉన్నవాళ్ళంతా పోయినట్టే ఉండాలకు పోయిన వాళ్ళంతా ఉన్నట్టే ఉండాలి డాక్టర్ చెప్పాలి కదా ఆయన ప్రొనౌన్స్ చేయాలి ఆయన పోరాడండి అని అందుకని ఏం చేస్తాడు తెలుసా ఫస్ట్ మనం తీసకపోతేనే ఉన్నాడు కదా బాడీ ఉంది బాడీ కనపడతా ఉంది స్థూలదేహం సూక్ష్మదేహం ఉందా లేదా దీంట్లో చూస్తాడు అది సూక్ష్మదేహానికి సంబంధించింది స్థూలదేహం కాదు స్థూలదేహం శమ ఉంది కదా ఇక్కడ ప్రాణం చె అర్వాత ఇవిడ వచ్చి సో ఇక్కడ సూక్ష్మశలీరం గెలిచిపోతుంది అసలు ఉందా లోపలి లేదా అందువల్ల స్థూలం నుండి స్థూలంతో సూక్ష్మం కలిసి ఉండేటప్పుడు మనిషి జీవిస్తూ ఉంటాడు స్థూలం నుండి కనుక సూక్ష్మం విడిపడిపోయిందా పోయినాడని అర్థం అప్పుడు కూడా దేహం ఉంది స్థూల దేహం ఎందుకు కదలడం లేదో తెలుసా సూక్ష్మదేహం డిటాచ్ అయిపోయింది సరేనా ఇప్పుడు మనస్సుతో బుద్ధితో ప్రాణంతో ఎందుకంటే ఇప్పుడు వస్తుంది కదా కార్తీక మాసం అదే అయిపోయిన తర్వాత ఆస్థమా ఉండేవాళ్ళంతా ఎందుకంటే ఇది ఆస్థమా ఇంక వచ్చే కొద్ది ఇంకా చలికాలం అంతా ఇదే వ్యవహారం అప్పుడు ఆయన అడిగామనుకోండి ఏమయ్యా అట్లా అడ్డం లేదు నాకు అడ్డం లేదు నాకు అడ్డం లేదు పోత ఇది ప్రాణధర్మం ఇదేంటిది ప్రాణం ప్రాణంతో తాదాత్మ్యం చెంది నేను ఆయాసపడుతున్నాను అంటాడు ప్రాణం ఆయాసపడేది నేను ఆయాసపడుతున్నా ఒక్కోసారి నేను నేర్చిపోతాను నేను నేర్చు నేర్చబడే సార్ ఆయాసపడేది ప్రాణం అల్లాడేది వీరటి మధ్యలో మనసు ఇప్పుడు నువ్వు ఇంతకి ఇదే అదే అదే అదే అర్థమే కాదు సాంబార్ అంతా ఇది ఉపాధి వశాదేవ దుఃఖమంతా ఇక్కడ తయారయ్యేది మీకు ఇప్పటికి నేను పదకొండు చుట్లకాలు చెప్పాను కదా పన్నెండవది స్థూలదేహం పన్నెండవది పద్మూడవది సూక్ష్మదేహం పద్నాలుగోది కారణం అంటే కార్యోపాధి కార్యం చేయడానికి ఉపయోగపడుతుంది కానీ కారణాలు వేరే కరణం వేరే అది సూక్ష్మ శరీరం కారణం ఈ మూడు తెలుసుకునే తెలుసుకోవాలి ఈ మూడు ఎందుకు తెలుసుకోవాలి స్వామీజీ అవి నేను కాదు అని అది ఎందుకు స్వామీజీ ఇప్పుడు అదే నేను అనుకుంటున్నాను కనుక బ్యూటిఫుల్ సబ్జెక్ట్ సరేనా ఇప్పుడు మీకు అనేక చోట్ల వస్తుంటుంది ఇప్పుడు తత్సవా చెప్పినప్పుడు చెప్పాను అనేక రకాలు మళ్ళీ ఇక్కడ శరీర త్రాయం వింటారు కానీ కార్యోపాధి కరణోపాధి కారణోపాధి ఈ మూడిటి నుంచి విడిపడ్డాం సరేనా ఎందుకు ఈ శరీరాలు ఇట్లా వచ్చాయి విడుచుడు మనవాళ్ళు అందరూ ఆయన చేసేదండి చిన్నప్పటిన చెట్లగా ఉంది ఇవన్నీ పోతాయి ఇంకా ఇవి ఏం ఉండవు అసలు కరెక్ట్గా నేను కనుక చెబితే అర్థమయ్యేటట్టు నా అదృష్టం బాగుండి మీరు అర్థం చేసుకుంటే ఆ తరువాత నెక్స్ట్ లెక్చర్ తర్వాత మాత్రం మనకి ఏమీ ఉండడానికి లేదు బాధలు ఏది వచ్చినా సరే నథింగ్ రాంగ్ ఈవన్ స్వామీజీ ఇది క్యాన్సర్ అని చెప్తే కూడా ఆల్ రైట్ ఆల్ రైట్ అనే శక్తిని ఇస్తాయి మూడు శ్లోకాలు ఇంకా అక్కడి నుంచి నువ్వు ఆత్మని తెలుసుకోవడమే అన్యం ఆత్మానం అవలోకయం అవధారయం అక్కడికి వచ్చేస్తుంది చాలా అద్భుతంగా ఇప్పుడు తిరుగుతాయి ఈ స్థూల సూక్ష్మ కారణదేహాలు కార్యోపాధిగా కరణోపాధిగా కారణోపాధిగా ఎట్లా తెలుస్తుంది అందుకని ఇప్పుడు రమణ మహర్షి చెబుతాదే అన్నాడు కదా రమణ మహర్షితో అందరు ఆయన పోతాడని ఆయన మామూలుగానే ఉన్నాడు అంతే నడకరది పారడా జరిగేది చూడరా నడకరది పారడా జరిగేది చూడరా ఎందుకో తెలుసా తన దేహం ఇప్పుడు కాదు ఆ జ్ఞానం తనకుంది తనకు నీ దేహం కాదనేటువంటి జ్ఞానం తనకుందిపోయి రవణ మహర్షికి పాదాలు వస్తుంటారు ఒక్కోసారి ఏజుడుగా పాపం ఎప్పుడు కూర్చొని ఉంటాడు ఒత్తుతూ ఉంటే ఒకరోజు ఆయన తమస్సా ఒకరోజు ఈ పక్క కాలు ఎవరో ఆయన ఆ పక్క కాలు ఒత్తుకుంటున్నాడట ఇంకా ఆయన వచ్చి వద్దు భగవాన్ని మేము ఒత్తుతామని వాళ్ళు లేక కాదు నేను కూడా ఒత్తుకుంటున్నాను నువ్వెందుకు ఒత్తుకునేది మేము వచ్చేటప్పుడు అని నువ్వెందుకు ఒత్తున్నావు మాకు పుణ్యం కదా మీకు నాకు వద్దా పుణ్యం ఎత్తుకుతావ మీకు కాళ్ళు నొక్కితే మాకు పుణ్యం వస్తుంది రమణ మహర్షి అంటే నాకు వద్దా పుణ్యం నేను కూడా నొక్కుంటున్నాను అంటే ఆయన దేహాన్ని వీళ్ళు నొక్కుతూ ఉన్నారు ఒత్తుతూ ఉన్నారు ఆ దేహం వీళ్ళది కాదని వీళ్ళకి తెలుసు అందువల్ల పుణ్యం అంటున్నారు ఆయనకి తెలుసు ఆ దేహం తనకు అది అది దట్ ఇస్ అదే ఉండేది వాడు చిన్న తమాషా బండి చేసుకొని వచ్చాడు చెన్నై నుంచి చేసుకుని వచ్చారు అమణ మహర్షి ఉండేటప్పుడు అప్పటికీ ఆయనకి బాగా వ్యాధి ఎక్కువ అయిపోయి కదలేని పరిస్థితుల్లో ఉంటే ఆ మాతృభూతేశ్వరాలయం దగ్గరికి అతి కష్టం మీద ఎవరో పట్టుకుంటూ నడిచిపోతున్నటువంటి టైంలో వాళ్ళు ఒక బండి తయారు చేసుకుని వచ్చారు చెన్నై నుంచి ఆ రోజు మెడ్రాస్ అయితే భగవాన్ మీకోసం తయారు చేసి తీసుకొచ్చాను ఎందుకండి ఆయన అంటే మీరు ఇలా నడిచి వెళ్ళాలి కదా ఈ కారిడార్లో ఇదంతా కూడాను అందుకు కష్టం కనుక మీరు దాంట్లో కూర్చుంటే తోసుకొని పోతారు అందంగా ఉంది అట్లాగా ఇదిగో భగవాన్ ఈ కుటీరం ముందే ఉంది ఒకసారి అట్లా చూడండి అని అంటే ఆయన అలా తీసి ఆ కిటికీలో నుంచి చూస్తాడు ఆడుంది ఎట్లా ఉంది భగవాన్ అంటాడు బాగానే ఉంది కానీ ఒక బండి ఉంది కదా మళ్ళీ రెండోది ఎందుకు అనలేడు వాళ్ళ కూడా అరే రరేరే ఇంకో బండి ఉంది ఆశ్రమంలో నాకు తెలియదు లేకపోతే నేను ఇంకోటి తెచ్చి ఉండేవాడిని ఆల్రెడీ ఉందా ఎవరిచ్చారు ఏది ఆ బండి ఎక్కడ ఉంది అని అడుగుతాడు ఇదిగో ఇదిగో శరీరం వ్రతమే వద్దు ఈ బండి చదుదా ఆల్రెడీ దీంట్లో ఉన్నాను కదా కాబట్టి దేహంకు బాధ కలగకుండా దాంట్లో అతను అంటుంటే దేహాన్ని దాంట్లో కూర్చొని పెట్టాలంటే కాదు నేను దీంట్లో ఉన్నాను ఈ దేహమే నేను కాదు ఇదే ఒక బండి ఈ బండిలోనే కదా తిరుగుతున్నాను ఇప్పుడు నువ్వు చెప్పేది ఏంది బండి బాగలేదంటువు బండి బాగలేకపోతే నాకేమి driver is all right, only the equipment is faulty, okay? Ah, that's knowledge. It is a knowledge.